శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం జాయత్సర్వ విఘ్నోపజాంత గజాన గజానేగదం ఉపక్రమే యం నృత్యా శ్రేష్టం నమామిగజానం శరది కాశీమందం స్ఫురీచనా అరవిందాసన సుందరిబుపాసే శ్రీరామచంద్రకాశ్రీదాక సమస్త కళ్యాణకురా సీతముఖాంభోరుగజం చరీక నిరంతరం మంగళమాతనో గుర్బ్రహ్మా గురుణు గురువు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీగ నమరి ఓం త శ్రీగొర శివాయన నమస్కృత్య నరచైవ నరోీ సరస్వతీ వ్యాసం తో జయముదీర ఏ దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపురిలో వేయించేసి ఉన్నటువంటి అనసూయమాతకు హైమవతీదేవికి సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి పాదపద్మములకు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతి స్వామివారి పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ నిన్నటి రోజున మనం యుద్ధం పరిపూర్ణం చేసుకున్నాం వ్యాస భగవానుడు అంటాడు ఇంకా యుద్ధం పూర్తి కాలేదు అంటాడు మనం ఏమనుకున్నామంటే యుద్ధం అయిపోయింది ఎందుకంటే దుర్యోధను కూడా జయించడం అయిపోయింది కనుక యుద్ధం అయిపోయింది అనుకున్నాం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత గుడారములకు చేరుకున్నారు సర్వసాధారణంగా రథం దిగేటప్పుడు ముందు సారథి దిగి తరువాత రథికునకు మార్గాన్ని చూపాలి పరమాత్మ ఇవాటి రోజున అర్జును దిగమన్నారు నువ్వు కదా దిగాల్సిందే దిగమన్నాడు అర్జునుడు కాదురా నువ్వే దిగమన్నాడు నువ్వు దిగుబావా అన్నాడు అర్జునుడు దిగకపోతే చంపేస్తా అన్నాడు కృష్ణ పరమాత్మ ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడేమో అని దిగాడు పరమాత్మ ఒక్క దూకు దూకారు రథం నుండి ఒక్కసారి భగ్గున మండిపోయింది మొత్తం అంతా ఏమైపోయింది రథం బూడిదైపోయింది ఆశ్చర్యపోయాడు ఎవరు అర్జునుడు ఏమిటిది బావా సమాధానం చెబుతున్నాడండి అస్త్రైర్ బహువిధైర్ గంధ పూర్వమే వాయమర్జున అధిష్ఠిత విశీర్ణ పరంత్రేజస మయా విముక్త కర్మ ఇది ఎప్పుడో కాలిపోయింది కృష్ణ పరమాత్మ ఏం చెప్పారండి అనేకమంది వేసినటువంటి అనేకములైనటువంటి అస్త్రముల చేత ఈ రథం ఏమైంది ఎప్పుడో కాలిపోయింది కానీ యోగశక్తి చేత ఇంతకాలం నేను దాన్ని ఆపా ఇదిగో ఇప్పుడు మన పని పరిపూర్ణమయ్యింది కనుక ఇంకా దానితో పని లేదు కనుక నీ క్రియను నీవు ఆచరించమని నేను దూకా వెంటనే కాలిపోయింది కాలిపోయిన దాంతోనే మనం రోజూ తిరుగుతున్నాం ఆశ్చర్యం కదండి ఇది ఏం చెప్పాడు ఆయన కాలిపోయిన దాని మీదే మనం రోజూ తిరుగుతున్నాం బూడిదైపోయింది దాని మీద బూడిదైపోయిన దాని మీద ఎట్లా దిగుతారండి ఎట్లా తిరుగుతారు ఒకవేళ ఆ కృష్ణ పరమాత్మ దిగిన వెంటనే కాలిపోయాలి కాలిపోవాలి అంటే ఇవాళ ఒక్కరోజు కాదుగా ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి వాళ్ళు రోజు సాయంకాలం కూడా దిగుతున్నారు పొద్దున కూడా ఎక్కుతున్నారు అవునా కాదా మరి అప్పుడు ఎందుకు కాలేదు పరిపూర్ణమయ్యేంత వరకు అది నిలిచి ఉండగలిగినటువంటి దివ్యత్వాన్ని దానికి కలిగించాడు ఎలా కలిగించాడో చిత్త జవరి పాదంలో చెబుతున్నారండి ఇదాని విశీర్ణోయం దగ్గ బ్రహ్మాస్త్ర తేజస ఇప్పుడు అది బ్రహ్మాస్త్రంతో కాలిపోయింది ఈ కాలిపోయిన దాన్ని ఇప్పటిదాకా నేను ఎలా ఉంచాను మయా నా రూపంతోనే ఉన్నది ఆ రథం ఏ రూపంతో ఉన్నదండి ఇప్పుడు చెప్పండి చర ఆచర సృష్టి జగత్తు మొత్తం అంతా ఎవరి రూపం ఒక పాషాణం కానీ ఒక కథలు వస్తువు కానీ ఒక మనిషి ఎక్కి కూర్చుంటే వాణ్ణి మోయగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నది ఆ కుర్చీకి ఉంది ఆ కుర్చీకి కలిగిన శక్తిని మనం ఏమంటాం భగవంతుడు అంటాం అర్థమైందా అండి ఆ శక్తి దానికి లేకపోతే ఏమవుతుంది పక్కకు ఒరుగుతుంది ఒక కాలు విరుగుతుంది కూర్చున్నవాడు కింద పడతాడు ఆ శక్తి దానికి ఉన్నది కనుక శక్తిని ఏమనాలి భగవంతుడు శక్తి స్వరూపం ఎక్కడ ఉన్నా అంతే కనుక ఇప్పటిదాకా నేనే రథన్ రూపంలో ఉన్నా కాళ్ళ మీద పడ్డాడు అర్జునుడు ఎంత రక్షించేవయ్యా ఇప్పటిదాకా భక్త పరాధీనత అనే పదానికి అర్థం ఇదిగో ఇదే తన భక్తులను కాపాడడం కోసం భక్తుడై వాడి దగ్గరికి చేరడం మనకు చేత కావాలి కేవలం భక్తుల వంటే నామాలు పెట్టుకుని బొట్లు పెట్టుకుని తిరగడం మాత్రమే భక్తి కాదు సర్వం భగవదాయత్వం చేయగలిగినటువంటిది ఏ కష్టం వచ్చినా వాడు గుర్తు రావాలి ఏ సుఖం వచ్చినా కూడా వాడు గుర్తు రావాలి అన్ని పరిస్థితులలో ఎల్ల వేళలా ఎప్పుడైతే ఎవడు గుర్తుంటాడో వాడే భగవంతుడుగా చెప్పబడుతున్నాడు భారతీయ సంప్రదాయంలో కేవలం రాముని రూపంలోనో కృష్ణుని రూపంలోనో ఉంటేనే పూజించడం కాదు ఒక రాఖికి కూడా బొట్టు పెట్టి పోలేరమ్మా అంటున్నామా లేదా మనం చెట్టుని కొలుస్తున్నాం ఓ రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి పెళ్లి చేసి వాళ్ళు దంపతులు అంటున్నాం ఎన్ని రకాలుగా ఈ భారతీయ సంప్రదాయం ప్రతి ప్రాణినే కాక వస్తువులను కూడా సేవించేటువంటి స్థితి చిత్తచేవుడికి గ్యాస్ పొయ్యి ఇంటికి తెచ్చుకున్నా ఆ పొయ్యి కడిగి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అప్పుడు లైటర్ పెట్టి వెలిగిస్తుంది ఆ ఇంటి ఇళ్ళాలు అవునా కాదా చెప్పండి ఎందుకని దానికి ఏమన్నా ప్రాణం ఉందా అదేమన్నా దేవుడా ఎందుకు పెడుతోంది అది భారతీయ సంప్రదాయం అంటే మనకు తెలియకుండానే మనం చె అచర సృష్టి జగత్తు మొత్తం అంతా కూడా భగవన్మయంగా మన మనస్సు భావిస్తుంది దాన్ని సిద్ధం చేసుకోవడమే మనం చేయవలసిన పని అర్థమైందండి ఆ ఒక్క పని చేయగలిగితే భగవంతుడు నిరంతరం ఆ పాండవులను ఎలా కాపాడాడో మనల్ని కూడా అలాగే కాపాడుతాడు ఆ గుడారాలలో ఇంకా ఉండడం మంచిది కాదనుకున్నారు వాడుపడిపోయిన గుడాల కనబడుతున్నాయి అనుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని వెంటబెట్టుకుని తీసుకొచ్చి ధర్మరాజు వద్దకు అప్పచెప్పి నీ నలుగురు తమ్ముళ్లను నీకు అప్పగించానయ్యా అన్నాడు ఈ నలుగురు తమ్ముళ్లను పిలిచి మీ అన్నగారిని మీకు అప్పగించానయ్యా అన్నాడు తన బాధ్యత పూర్తి అయ్యింది అన్నట్లుగా ధర్మరాజు ఓ చక్కని విషయాన్ని చెప్పాడండి మనం ఇక్కడ ఉండడం కన్నా అంతఃపుర స్త్రీలను వారి వారి నెలవులకు పంపాలి అంతఃపుర స్త్రీలను ఎక్కడికి పంపాలండి అంతఃపుర స్త్రీలంతా యుద్ధభూమిలోనే ఉన్నాడు కౌరవులకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు పాండవులకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు చెబుతున్నాడు ఆ యుత్సుని పిలిచాడండి ఎవరా యుడు ధృతరాష్ట్రునకు వైశ్య కాంత వల్ల కలిగినటువంటి పుత్రుడు ఆ యుత్సుని పిలిచి కౌరవ అంతఃపుర స్త్రీలనందరిని అంతఃపురానికి హస్తరాపురానికి చేర్చవయ్యా ఆ ఈచుడు మొత్తం అందరినీ తీసుకువెళ్ళాడండి ఆ సమయంలోనే రాత్రి సమయం ఇక్కడ ఉన్నటువంటి వారిని రథాలు ఇచ్చి ఎక్కడికి పంపించారు సుభద్రాదేవిని ద్వారక పంపించారు ద్రౌపదీ దేవిని పాంచాల దేశం పంపించారు కారణమేమంటే తన తండ్రి పోయాడు ద్రుపద మహారాజు యుద్ధంలో మరణించాడు ఆ తల్లిని పలకరించడం కోసం వెళ్ళింది ఎవరు ద్రౌపదీదేవి ఇప్పుడు గుదారాలలో ఎవరు స్త్రీలు లేరు ఇక్కడ పరిస్థితి ఇలా ఉండి ధర్మరాజు అన్నాడు ఓషధీ యుధి అనే పేరు కలిగినటువంటి నది ఉన్నది అక్కడికి దగ్గరలో ఆ నది వద్దకు వెళ్ళి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేసిన మనము ఎవరినైతే సంహరించామో వాళ్లకు మానసికంగా మనతో శత్రుత్వము లేకపోవచ్చు జాగ్రత్తగా వింటున్నారా అండి ధర్మరాజు నిర్ణయమేమి మనతో యుద్ధం చేశాడు వాడు ఆ యుద్ధం చేసేవాడికి మానసికంగా మనతో శత్రుత్వమేమీ లేదు కానీ ఎవరి కోసం యుద్ధం చేశాడు దుర్యోధనుడి కోసం యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో వాడిని చంపాం మనం మనతో శత్రుత్వం లేని వాడిని కూడా చంపిన పాపం పోవాలి అంటే ఏం చేయాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఎంత ధర్మ నిర్ణయమో చూడండి ధర్మరాజు కారణం ఏమంటే వాడికి శత్రుత్వం లేదు అయినా కానీ రాజు చెప్పాడు కనుక వాడు యుద్ధం చేశాడు మనం కూడా యుద్ధం చేశాం మన బాణాలు తగిలి వాడు మరణించాడు కనుక మనం తప్పు చేసినట్ట ఒప్పు చేసినట్ట చెప్పండి తప్పు చేసినట్టే ఎందుకంటే వాడికి మనకు శత్రుత్వం లేదు అందువల్ల ఖచ్చితంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా బాబా చెప్పండి శల్యపర్వంలోనే ఉన్నాం మళ్ళీ వెనక్కి వచ్చాం శల్యపర్వం శల్య పర్వం అయిపోయిన తర్వాత సౌప్తిక పర్వం వస్తుందండి సౌప్తిక సౌ పాకు గుడి కింద తావత్తు కార్మార్గమైనది సౌప్తిక పర్వం కొంత కొంతమంది పారాయణ చేసేటప్పుడు దాన్ని వదిలేసి పారాయణ చేస్తూ ఉంటారు నేను కూడా చెప్పకుండా వదిలేస్తే నన్ను కథలను ఎవరు ఇక్కడి నుంచి ఇరవై నాలుగో తారీఖు ఏమండి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి భారతానికి అసలు భారత చెప్పడానికి చాలా మంది ముందుకు రండి ఆ భారతం చెప్పడం వల్ల ఏవో అనర్థాలు జరుగుతాయి కుటుంబంలో అనేటువంటి ఒక అపప్రద కూడా ఉన్నది అది అపప్రదే నా నమ్మకం ఏమంటే నీకు రాసి పెట్టి ఉన్నదా భారతం చదివినా చదవకపోయినా అనర్థం కలుగుతుంది రాసి పెట్టి చదివినా హాయిగా ఉంటాం మా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎంత బాగున్నారండి ఆయన రామాయణాలు చాలా తక్కువ చెప్పారు భాగవతం ఎన్నిసార్లు చెప్పారండి అని అని అడిగితే నాలుగు సార్లు చెప్పారు అన్నారు విడిగా భాగవతోపన్యాసాలు గంట రెండు గంటలు చెప్పి బయటికి రావడం వేరు సప్తాహాలు ఎన్నిసార్లు చెప్పావయ్యా అంటే నాలుగు సార్లే భారతం ఎన్నిసార్లు చెప్పారండి జీవితాంతం భారతమే చిన్ననాటినండి నేను చెబుతాను మీరు వినండి అని ప్రత్యేకించి వెళ్ళి ఆయా ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో కష్టపడి చెప్పి చెప్పి చిట్ట చివరికి ఏ స్థితికి వచ్చారు అంటే ఆయన్ని వెళ్ళి అయ్యా మీరు మాకు భారతం చెప్పండి అంటే నాలుగు సంవత్సరాల దాకా ఖాళీ లేదు అనే స్థితికి వచ్చారు కనుక దివ్యాత్మ స్వరూపులరా మహనీయుడు అండి చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు అది సామాన్యమైనటువంటి మెదడు కాదు ఒకనొక సందర్భంలో ఆ హిమాలయ పర్వతాలలో దుర్వాసన వచ్చింది దుర్గంధం ఎక్కడండి హిమాలయ పర్వతాల్లో ఆ దుర్గంధం వస్తే హిమాలయ పర్వతాలంతా దేంతో సమానం ఫ్లీజ్ అక్కడ కుళ్ళిపోయే వస్తువు అది ఉండదు అటువంటిది ఇంత దుర్వాసనట్ట వచ్చింది అని శాస్త్రవేత్తలు పరిశోధన కోసం వెళ్ళారు రెండు అడుగుల వెడల్పు ఐదు అడుగుల పొడవు ఉన్న ఒక పాదం కనపడింది పాత ముద్రే కనపడింది వాళ్ళకి వెడల్పు ఎంతుందండి రెండు అడుగులు ఐదు అడుగుల పొడవు ఉన్న పాదం ముద్రే కనపడింది ఆ మంచు ఆ రాళ్ళ మీద ఇంత పొడవు ఇంత వెడల్పు ఉన్న పాదం ఎవరిదై ఉంటుంది ఎవరి వైపు వచ్చారు ఎందుకు దుర్గంధం వచ్చింది అక్కడెవరైనా పడిపోయినా శవాలు కూడా కుళ్ళిపోవు అటువంటి స్థితి ఆ హిమాలయ పర్వతాల్లో ఈ శాస్త్రవేత్తలంతా పరిశోధన చేస్తుంటే మల్లాది వారు సమాధానం చెప్పారండి అశ్వద్ధామ వచ్చి ఉంటాడయ్యా ఆ కాలం నాటి శారీరక ప్రమాణం అంతా ఉన్నది అశ్వత్థామ ఎక్కడ ఉంటే అక్కడ దుర్గంత భూయిష్టం అవుతుందని వ్యాస భగవాను శాపం ఉన్నది వాడు వాడు చిరంజీవి కనుక అశ్వత్థామ తిరుగుతూ ఉండి చిరంజీవి కదా భూమండలంలోనే ఉంటాడు ఎక్కడో ఇటువైపు వచ్చి ఉంటాడు అందుకే దుర్గంధం వచ్చింది అని తేల్చి చెప్పిన వారెవరయ్యా అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహనీయుడాయన చల్లని సమయంలో గుర్తుకొచ్చారు కనుక దివ్యాత్మస్వరూపులరా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ ఓషధి యుధి అనేటువంటి నది వద్దకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ప్రాశ్చిత్తం చేసుకుందాం ఎందుకంటే దోషభూయిష్టమైనది యుద్ధం రాజ్యాన్ని పొందాలి కనుక యుద్ధం చేస్తే దాన్ని పొందలేం కనుక చేశాం యుద్ధమే మా పరమావధి కాదు రాజ్యమును పొందుట పరమావధి ఎందుకంటే క్షత్రియులం కనుక రాజ్యాన్ని పొందాలి అంటే యుద్ధం చేయవలసిన స్థితి వచ్చింది ఏం చేస్తాం కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యా అని కొద్దిపాటి సైన్యాన్ని మిగిలిన వాళ్లను ఆ గుడారములలోనే వదలి సాక్ష్యక్ని వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ తన తమ్ములను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారండి ఓషధియుధి అన్నది వర్తకు వెళ్ళారు అక్కడ కూర్చున్నారు దౌమ్యుల వారిని కూడా పిలిపించారు ఆ దౌమ్యుల వారు వచ్చారు ఎందుకంటే ప్రాయశ్చిత్తాలు చేయించాలి కదా ఆ దౌమ్యుల వారు వచ్చారు ఆ రాత్రి అక్కడ కూర్చుని అనేక రకాలైనటువంటి విషయాలను వాళ్ళు ముచ్చటించుకున్నారు చిత్తజీవురికి కృష్ణ పరమాత్మను అడిగాడు ధర్మరాజు మనస్సులో ఒక భయం బయలుదేరి ఎందుకారీవర్వద్ జీవితం చెప్పారండి తీవితం పుత్రశోకేన కృష్ణయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా ఎంత కష్టపడి యుద్ధం చేసి ఎలాగోలా చావు తప్పి కన్నులబోయినట్టుగా మొత్తం అందరినీ జయించామా ఇప్పుడు కౌరవ కుమారులందరూ సంహరింపబడట చేత గాంధారికి గర్భశోకం కలుగుతుంది మహాపతివ్రతామ తల్లి అయినటువంటి గాంధారి పాండవులందరూ నశించాలి అని శాపం పెడుతుందేమోనయ్యా కాస్త నువ్వు అక్కడికి వెళ్ళి ఆవిడ్ని శాంతపరచవయ్యా అన్నారు తప్పకుండా బయలుదేరుతానన్నారు కృష్ణ పరమాత్మ దారు సాక్షిని కూడా వెంట పెట్టుకున్నారు ఆ రథం ఆఖ మేఘాల మీద బయలుదేరుతుంది ఏమండి ఎక్కడికి చేరుకుంది అరక్షణంలో హినాపురం చేరుకున్నది అదృష్టమేమంటే ఈయన అక్కడికి చేరకముందే వ్యాస భగవానులు అక్కడ ఉన్నారు గాంధారి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు ఎలా ఉన్నారు అంటే యథా జీవేన శిలాఖండం అన్నారు ప్రాణము ఉన్న శిల వలె ఉండి కదలిక లేదు మెదలిక లేదు ఆ శిల నుండి నీరు కారుతున్నది పే శిల నుండి ధృతరాష్ట్రుడు అనే శిల గాంధారి అనే శిల కంటికి మంటికి ఏకధారగా దుఃఖ అక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మకు కూడా వాళ్ళను చూచేటప్పటికి దుఃఖం కలిగిందండి ఎంత దుర్మార్గుడైనా వాడికి కష్టం కలిగితే కాస్త హృదయం కలిగిన వాడికి దుఃఖం వస్తుందా చెప్పండి వచ్చింది దుఃఖం ఎవరికి కృష్ణ పరమాత్మ కూడా గాధికమైనటువంటి తన స్వరంతో వెళ్లి పాదాలకు నమస్కరించి యజువంశంలో పుట్టినటువంటి కృష్ణుడు మిమ్ములను పలకరించి నమస్కరిస్తున్నాడు అని ధృతరాష్ట్రునకు చెప్పాడు నోట మాట రాలేదు ధృతరాష్ట్రునకు గాంధారికి మాట రాలేదు అనునయించాడండి దుఃఖపడవద్దు కానున్నది కాకమానదు మొట్టమొదటిసారి భగవంతుడు చెప్పిన మాట ఏమిటండి కానున్నది కాకమానది జరగవలసిందేదో ఒకసారి నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయాన్ని మార్చగలిగేటువంటి శక్తి నాకు కూడా లేదు ఎంతమంది ప్రయత్నించారు ఆపడం కోసం భీష్మాచార్యుడు ప్రయత్నం చేశాడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు విదుర్రుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు అయినప్పటికీ అంత దుర్యోధనకు అంత మొండితనం దేనివల్ల వచ్చింది ఇదంతా జరగాల్సి ఉన్నది కనుకనే వచ్చింది లేకపోతే వచ్చేది కాకుండా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ జరిగేదాన్ని మనమేమీ చెరపలేము మనమేమీ చెయ్యలేము గుండె తిటవు చేసుకుని కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుని ఎందు చిత్తము ఉంచాలి పాండవుల వల్ల నా కుమారులందరూ మరణించారు అని అనుకోవటం చాలా పొరపాటు లోకల్లో ఏ ప్రాణింకొక ప్రాణి వల్ల మరణించదు వారి మరణం కానీ వారి జననం కానీ వారి జీవితం కానీ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రాక్తన కర్మము ఆధారపడి ఉంటాయి ప్రాక్తన కర్మము అంటే ఏమిటండి చేసుకున్నటువంటి కర్మం దాని యొక్క ఫలితాన్ని ఇస్తాడు కదా కర్మణ్యేవాధికారస్తే మా ఫలే కదా చన మా కర్మ ఫలకేతుర్భూ మాతే సంగస్థ కర్మణి కర్మ చేయటం వరకే నీ బాధ్యత ఫలితాన్ని మాత్రం కోరకూడదు మనిషివైతే కోరుకున్నావా ఆ ఫలితం ఎప్పుడు వస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలీదు ఆ ఇచ్చే బాధ్యత ఎవరిది నా కానీ సామాన్యమైన మానవుడు అమాయకం చేత ఏం కోరుకుంటూ ఉంటాడు ఫలితాన్ని కోరుతాడు ఆ ఫలితాన్ని కోరుకున్న పాపాన్ని కూడా పొందుతూ ఉంటాడు చేసిన పాపం కాక కర్మ యొక్క ఫలితాన్ని కోరుకోవడం కూడా పాపమే అందుకనే బ్రాహ్మణుని చేత ఏం చేయిస్తున్నారు ఏది చేసినా చిట్ట చివరికి ఏ తత్ఫలం త్రహ్మార్పణమస్తు అని రా అన్నారు కర్మఫలాన్ని మొత్తాన్ని అప్పజెప్పమన్నారు పాత్రం పుష్పం ఫలం అనే చోట కూడా మనం ఏం చెప్పాం కర్మఫలం అనేది చెప్పాం అంతేగాని పండుక కనుక కోరుకుని ఏ పని చేయరాదు ఒకవేళ చేసిన పాపాన్ని పొందుతాం ఆ పొందిన పాపాన్ని అనుభవించడం కోసమే శరీరాన్ని పొందుతాం ఆ అనుభవమే ఈ యుద్ధం ఆ యుద్ధంలో మరణం ఏం తప్పు చేశాడని ధృతరాస్తునకు కన్నులు పోవాలి అడిగింది ఎవరండి కృష్ణ పరమాత్మ తప్పు చేసిందెవరు వ్యాస భగవాను చూసి కళ్ళు మూసుకున్నది తల్లి కానీ అనుభవం ఎవరికొచ్చింది కొడుకు ఎందుకయ్యా ఆస్తి ఒక్కటైనా పంచుకునేది కొడుకు ఏమండి ఫలితాలు కూడా ఏ రూపంలో ఎవరికివ్వాలో ఎట్లా రావాలో వస్తుంది కోరుకున్నా కోరుకోకపోయినా ఆ ఫలితం వచ్చి తీరుతుంది పుణ్యస్య ఫలం ఇచ్చంతే కృష్ణ పరమాత్మ భారతంలో చెప్పిన మాట ఇది వ్యాస భగవానులే చెప్పాడు కృష్ణుడు చెప్పాడని పుణ్య పుణ్యశమి పుణ్యం నేర్చతి పాపఫలం నేర్చు పాపం ప్రయత్న కున్నారు వ్యాసభగవాను ఆలోచించారండి లోకంలో ఎవ్వరికైనా ఏది కావాలట పుణ్యశలమిచ్చంతి పుణ్యము యొక్క ఫలము కావలే కానీ పుణ్యం నేర్చు పుణ్యము మాత్రము చెయ్యడు అని చెప్పారు నేను పుణ్యం చెయ్యనండి నాకు పుణ్యఫలం మాత్రం కావాలి ఇంకోటిగా ఉన్నారట వాళ్ళేమిటి పాప ఫలం నేచ్చతి పాపము యొక్క ఫలము నాకు వద్దు మరేం కావాలరా వాడు ఏం చేస్తాడండి కింద పాపం కుర్వంతి అనలేదండి పాపం చేస్తాడు అనలేదు ప్రయత్న కుర్వంతి ప్రయత్నం చేసి మరీ పాపం చేస్తాడు పాపం చేస్తాడు కానీ పాప ఫలం అక్కడ లేదు పుణ్యం చెయ్యడు కానీ పుణ్యఫలం కావాలి ఎక్కడి నుంచి వస్తుందండి బావిలో వేస్తే నీళ్ళు వస్తాయా లేకుండా నీళ్ళు వస్తాయా బావిలో వేసినంత మాత్రం చేత రావు ఆ తాడు దాన్ని ఏం చేయాలి పైకి లాగాలి కనుక పుణ్యఫలానికి కానీ పాప ఫలానికి కానీ వీడి ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు ఏ కష్టం కలిగినా మనం చేసిన పాప ఫలం ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలండి మా గురువు చెప్పేవారు మాణిక్య శాస్త్రి గారు మహనీయులు రే కనీసం మానవుడు నేను ఏదో పాపం చేసి ఉంటాను ఈ జన్మలో నాకు భగవంతుడి శిక్ష వేశాడు నేను అనుభవించాల్సిందే అని మనస్ఫూర్తిగా మనం అనుకున్నా ఆ భగవంతుడికి వినపడుతుందిరా వీళ్ళే పశ్చాత్తాపం కలిగిందని మన కష్టాన్ని తొలగిస్తాడురా వాడికి అంత దయ ఉన్నది అని చెప్పారు ఎవరికండి భగవంతుడికి దయా సముద్రహ కనీసం వీళ్ళు ఏం కలగాలండి వాడు నాకు అన్యాయం చేశాడు వీడు నాకు అన్యాయం చేశాడు వాడు అడ్డం వచ్చాడు వీడు అడ్డం వచ్చాడని మొత్తం దేశం మీద పడి ఏడుస్తాడు కానీ నేనేదో పాపం చేశాను కనుక నా గతి ఇట్టా పట్టిందని మాత్రం వాడు అనుకో అలా అనుకున్నా చాలు అని చెప్పారు అర్థమైందండి ఈ విషయాలన్నీ ఎవరు చెబుతున్నారు కృష్ణ పరమాత్మ గాంధారికి ధృతరాష్ట్ర చెబుతున్నారు అంతేకాదు మామ గాంధారి ఆ దుర్యోధనకు చెప్పేటప్పుడు చెప్పింది ఏమని చెప్పింది ఎతో ధర్మస్థతో జయహ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయ ఉంటుంది నాన్న నీవు ధర్మంగా నడుచుకోర్రా అని దు ఎంత చెప్పినా వినలేదు వాడు నేను చెప్పాను పెద్దలు చెప్పారు గాంధారి చెప్పింది మీరు చెప్పారు ఇంతమంది చెప్పినా వినలేదు కనుకనే అనుభవించాడు దానికి ఎవరేం చేయగలరు పాండవులు నిమిత్తం కాదు అన్నంత చేత వాళ్ళ దుఃఖం తగ్గుతుందా ఆ పాండవుల పట్ల వాళ్ళ యొక్క ఆవశ్యకత ఏమిటో తెలియజేశాడండి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు వదలాలి అంటే ఈ ఉన్న పాండవులే దిక్కు ఎవరు దిక్కు అండి పాండవులే దుర్యోధనాధులకందరికీ ఎవరు పెండ ప్రదానం చేయాలండి ధర్మరాజే చేయాలి రేపు పొద్దున ధృతరాశ్రుడు వెళ్ళిపోయినా ఎవరు చేయాలి భ్రీష్మాదులకందరికీ ఎవరు చేయాలి కనుక వాళ్ళు కూడా నీ శాపంచేత దగ్గమైతే అప్పుడు పిండ ప్రధానం చేసేవాడే లోకంలో ఉండడు కనుక త్వరపడి శపించవద్దమ్మా నీవు వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండు వాళ్లను కాపాడుకోవడానికి కావలసిన ప్రత్యేకతను కూడా చెప్పాడు ఏమిట ప్రత్యేకత చెప్పండి ఇప్పుడే చెప్పుకున్నాం మనం మీకు నీళ్లు వదిలేవాడు కూడా ఉండడు వాళ్ళని కాపాడుకోకపోతే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు మెత్తగా చెప్పాడు మృదువుగా చెప్పాడు భక్తితో చెప్పాడు ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పి అప్పటికప్పుడు ఆయనకేదో స్ఫురణకు వచ్చింది వెంటనే ఇక నేను బయలుదేరుతున్నాను అన్నాడు బయలుదేరాడ ఏమిటా స్ఫురణకు వచ్చింది ఆ విషయాన్ని చెప్పుకోవాలి మనం ఇప్పుడు మనము సౌప్తిక పర్వానికి వచ్చామండి శల్య పర్వం అయిపోయి సౌప్తిక పర్వానికి వచ్చాము హరదము ఆ సరస్సు ఉన్నదే ఆ సరస్సు వద్ద తొడలు విరిగి రక్తసిక్తమై నెరిసిన కేశములు ముఖము మీద పడితే ఒకచేత పక్కకు తీసుకుంటూ దుఃఖార్థుడై శరీరమున కట్టినటువంటి వస్త్రములు ధూళి దూసరితములై లేవలేక నడవలేక కింద తనను పలుకరించేవారు కూడా లేక చాలా దీనస్థితిలో దుఃఖపెడుతున్న దుర్యోధను వద్దకు అశ్వధామ కృపాచార్యుడు కృతవర్మ ఈ ముగ్గురు వచ్చారు అశ్వత్మ గురువు కొడుకు చిన్ననాటి నుండి స్నేహితుడు మొట్టమొదటి గురువు ఆయనకు ఈ కృతవర్మ తన పట్ల ప్రేమ ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సామంత రాజు శకుని కూడా మరణించాడు యుద్ధ రంగంలో ఇక మిగిలింది ఎవరండి ఈ ముగ్గురే ఈ ముగ్గురులో ఇద్దరు చిరంజీవులు వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు చేయగలిగితే ఎవరిని చేయాలి ఇంకా శత్రుశేషం మిగిలి ఉందా లేదా మాట్లాడలేమండి శత్రుశేషం మిగిలి ఉందా లేదా మిగిలి ఉన్నది కనుకనే యుద్ధం పూర్తి కాలేదు అన్నారని వ్యాస భగవానుడు ఎలా పూర్తి అవుతుందో ఇప్పుడు ఇంకా తెల్లవారలేదు రాత్రి సమయమే ఆ ముగ్గురు దుర్యోధను వద్దకు వచ్చారు చిన్ననాటి నుండి ఆ దుర్యోధను యొక్క శౌర్య ప్రతాపాలు ఆ ప్రభ ఆ దర్పం ఆ మినిషమును వెలిపెట్టుట ఆ చిరునవ్వు వికటాట్హాసం సంపద ఆ సింహాసనం ఇవి చూచాడే గాని అశ్వద్ధామ ఈ స్థితిలో ఉండగా ఎప్పుడు చూడలేదు దుర్యోధనం ్రాహ్మణుడైనటువంటి అశ్వత్థాముకు కడుపు తరుక్కుపోయిందండి ఎవడు పలకరించే వాళ్ళు లేడు ఎప్పుడైనా దుర్యోధనని చుట్టూ ఎంతమంది ఉండేవాళ్ళండి పెద్దవాళ్ళు చెప్పారే పదవి పోయినంతనే ఆయ భాగ్యం చెప్పవలే ఏమండి అప్పటిదాకా ఆయన గొప్ప పదవిలో ఉన్నాడు కనుక ఆయన చుట్టూ ఉంటారు కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నాడా కనీసం వార్తల్లో కనబడుతున్నాడా కొన్ని నాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాడు సత్యమా అసత్యమా చెప్పండి ముందు పదవి పోయినంతనే ఆ అయ్య భాగ్యంబు చెప్పవలే ఇది సత్యమా అసత్యమా ఇది ఒక్కటే ఎట్టా అవుతుంది వాళ్ళు చెప్పిన అన్నీ సత్యం అవుతాయి కదా అన్నీ చెప్పారు వాళ్ళు కానీ మనకు అవసరమైనవి మాత్రమే ఆచరిస్తున్నాం అన్నీ ఎక్కడ చేస్తామండి ఇంకా ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా అని దానికి గంభీర ఉపన్యాసం ఇస్తున్నాం స్టేట్మెంట్ ఆచరించదలుచుకుంటే దేనినైనా మనం ఆచరించవచ్చు తలుచుకుంటే పోతే ఏ పని చేయలేం అక్కడికి వచ్చి దుర్యోధను చూచి దుఃఖపడ్డాడు కింద పడి పొరలాడి ఏడ్చాడు అశ్వద్ధామ రారాజా ఇటువంటి దుస్థితి కలిగిందయ్యా నీకు నిరంతరము వండి మాదలతో కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి వాడు తెల్లవారు లేచేటప్పటికి వాళ్ళు వచ్చి బఠర్ రాజులు వచ్చి నిన్ను కీర్తించేవాళ్ళు నిదుర లేపేవాళ్ళు ఎంతమంది సేవకులు ఉండేవాళ్ళు ఇవాళ రోజున ఈ సరస్సు వడ్డున ఈ మడుగు వడ్డున పడి శరీరమంతా రక్తసిక్తమైతే దిక్కు జుట్టు చెరిగిపోయి ఎంత దీనావస్థలో ఉన్నావయ్యా నిన్ను ఇంత దీనావస్థలో చూడవలసి వస్తుందని నేను అనుకోలేదు ఇంత దీనావస్థకు కారణమైన పాండవులను నేను సంహరిస్తానయ్యా ఇప్పుడు నేను సేనానాయకుడను అని చెప్పి నాకు తాంబూలమి చాలు అభిషేకం చెయ్యక్కర్లా సింహాసన ఒక్కర్లా ఒక్క తాంబూలమి ఇస్తే నీవే సేనానాయకుడవని చెప్పు నేను వెళ్ళి అపాండవం చేస్తానన్నాడు ఎంత మాట ఇచ్చాడు అపాండవము చేయుదును అన్నాడు పాండవులే లేకుండా చేస్తా పోమ్మనమాట ఎందుకండి పాండవుల మీద వీడికింత కోపం ఆ దృష్టద్యుమ్ ముందు పెట్టుకుని తన తండ్రిని సంహరించారు అనేటువంటి ఆక్రోశం కేవలం పాండవుల మీదే కాదు దృష్టద్యుమ్ని పట్ల ఎందువల్ల అచేతనంగా కింద కూర్చుని ఉన్నటువంటి నా తండ్రి కప్పు పట్టుకుని కత్తితో అందిరిపై నుండి వేలాడుతున్న సొరకాయను కోసినట్టు కోశారు ఆ దుర్మార్గుడు ప్రతికుండంగా నేను చూస్తూ ఉండడం అనేది జరగకూడదు కనుక సేనానాయకుడుగా నాకు అభిషేకం చేయవయ్యా అన్నారు చెప్పండి ఇప్పుడు చెప్పండి యుద్ధం అయిపోయిందా అయిపోలేదా అవ్వలా ఏం చేశాడో తెలిసిన దుర్యోధనుడు తొడపగిలిపోయింది ఒళ్ళంతా రక్తమైంది జుడ్డు రేగిపోయింది దూళి దూసరితమైంది శరీరము కట్టుకున్న వస్త్రాలు కూడా దీనావస్థలో ఉన్నాడు కొనవూపులతో ఉన్నాడు ఇప్పుడు ఇంకా సేపటికో వదిలేస్తాడు అటువంటి దుర్యోధనుడుకుంటూ వెళ్ళికుంటూ వెళ్ళి ఆ సరస్సులో ఉన్న నీరు చేతితో తీసి ఇదంతాబూలం ప్రశాస్యతే ము నోట్లో ఉన్న కప్ప పులుగు కోసం నాలుక తెరిచినట్టేనండి అవునా కాదా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడండి అటువంటి స్థితిలో కూడా ఆ పాండవులను మొత్తం చంపేసేయ్య వాళ్ళ చావు అర్త నా చెవినబడితే కానీ నా ప్రాణాలకు పోవు అప్పటిదాకా నేను బతికే ఉంటాను కక్ష ఎంత బలమైనదో చూడండి బాగా చాలా దుర్మార్గమైనది అందుకనే ఎవరి పట్ల పగ ఉండరాదు అర్థమైందండి చితిహిర్జీవం దహతి చింత సజీవందఖతి నిప్పు ఏం చేస్తుందండి ప్రాణం పోయిన వాడిని తగలబెడుతుంది చింత ఉన్నదే దేన్ని తగలబెడుతుంది బతికున్న వాడినే తగలబెడుతూ ఉంటుంది పూర్తిగా చంపుతుందా చంపదు అందుకని చింత అనేది ఉన్నదే ఏది జరిగినా ఏం కలిగినా లెటెప్ వదిలేయండి భగవంతుడు చూసుకుంటాడు బాధ్యత అంది కాదు ఎప్పుడు ఏది ఎలా జరగాల అది జరుగుతుంది ఈ మాట మంత్రమండి ఎప్పుడు ఏది జరగా జరగాలో అది జరుగుతుంది పోనీ దాన్ని మనం ఏమైనా మార్చగలమా మనమేం చేయలేం అట్లంటప్పుడు లేని పోని బాధ నీకెందుకు పోనీ ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఎప్పుడు ఇలా ఉండదు అది రెండో మంత్రం ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు అమావాస్య తర్వాత పౌర్ణం వస్తుందా రాదండి ఒకటి తర్వాత చీతటి వస్తుందరు కదా జీవితం కూడా అంటే కష్టం తర్వాత ఖచ్చితంగా సుఖం వస్తుంది సుఖం వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చావు అని అడగడం లేదే మనం కనుక కష్టం వచ్చినప్పుడు కూడా ఏమనుకోవాలి నువ్వెందుకు వచ్చావు నాకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు లోకంలో ఎవరినైనా అడగండి నేను అనుభవించినన్ని కష్టాలు ఎవ్వరూ అనుభవించలేదంటాడు ప్రతి ఒక్కడూ ఇదే మాట ఇక అనుభవించని వాడు వాడండి లోకంలో పుట్టడమేవో కష్టం అర్థమైందండి తనిఖిళ్ళ భరణి గారు రాశారు జన్మ అనే కష్టం ఎందుకు ఇచ్చావు రాశివా అసలు పుట్టడమే కష్టం గొప్ప వేదాంతం రాశాడండి ఆయన చాలా గొప్పగా రాశాడు ఎందరో మహానుభావులు నాకు తెలిసినంతవరకు ఎందరో మహానుభావులు అనకూడదండి అందరూ మహానుభావులే అన్నారు ఎవరి దగ్గర ఎటువంటి స్థితి మనకు పాఠం నేర్పుతుందో చెప్పలేము ఆ భాగవతంలో కృష్ణపరమా చెప్పాడు ఇరవై మంది గురువులు ప్రపంచంలో అందరూ గురువులే ఒక పశిపాప కూడా గురు కనుక దివ్యాత్మ స్వరూపుల ఎన్ని పాఠాలు ఎన్ని పాఠాలు ప్రపంచం ఆ ప్రపంచమే ఈ భారత కావ్యం భారత కావ్యాన్ని చదివితే మనం దేని సరే భారత పాండగా ఇంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు అంత దివ్యమైనది ఇప్పుడు ఈ అశ్వత్మకు నీటితోనే తాంబూలం ఇచ్చాడండి ఇక్కడ టౌపాకులు లేవు అరటి పుళ్ళు లేవురా ఒక్క పులుపులు లేవు ఇదిగో ఈ జలమే నీటి తాంబూలంగా నీవు భావించు దీన్ని స్వీకరించు చెప్పారు బయలుదేరాడండి ఆ కొత్త ృపాచార్యుడు తరువాత ఎవరండి అశ్వద్ధామ ఈ ముగ్గురు రథాలు తీసుకున్నారు పాండవుల యొక్క గుడారముల వద్దకు వచ్చారు నిషీధి సమయం రాత్రి సమయం కదా పాండవులంతా ఎక్కడికి వెళ్ళారు ఆ నది వద్దకు వెళ్ళారు కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మతో వెళ్ళిపోయాడు ఈ ఐదుగురు కూర్చుని అక్కడ మాట్లాడుకుంటున్నారు హిన్నాపురంలో మాట్లాడిన కృష్ణ పరమాత్మ మళ్ళీ తనకు ఏదో గుర్తుకొచ్చింది అని పరుగు పెట్టుకుని వస్తున్నాడు ఏమిటా పరుగు కారణం అంటే ఇదిగో ఇక్కడ జరుగుతున్న అశ్వద్ధామ యొక్క ప్రతాపమే అర్థమైందా దానికి అడ్డుగడ్డ వేయాలి ఎవరిని కాపాడుకోవాలి పాండవులను కాపాడుకోవాలి అంతేకాదు ఎవరిని పంపించాలో ఎవరిని పంపించాలో వాళ్ళను పంపించేయాలి ఇంకా పంపించవలసిన వాళ్ళు కొద్దిమంది మిగిలేరు అర్థమైందా అండి ఆ గుడారముల వద్ద అంతా సైనికులంతా కూర్చుని ఆనందంగా ఉత్సవం చేసుకుంటున్నారు రాత్రి సమయంలో ఇప్పుడు అక్కడికి వెళితే చాలా కష్టమని ముగ్గురు ఓ రావి చెట్టు కింద కూర్చున్నారు రాత్రి సమయం అని చెప్పాం కదండీ ఆ రావి చెట్టు కింద కూర్చుని చల్లటి గాలికి కృతవర్మ కృపాచార్యుడు నిద్రపోయారు ఈ అశ్వత్థామకు మాత్రం నిద్ర రావటల్లా ఎందుకని లోపల ఏమున్నదండి పగ అనే చిచ్చు ఉంది అది నిద్రపోనివల ఇంతలో ఎక్కడి నుంచో ఒక గుడ్ల గూబ వచ్చింది ఆ చెట్టు పైన ఉన్న కాకి గూడు ఉన్నది ఆ కాకి గూట్లో కాకి పిల్లలు ఉన్నాయి ఆ కాకి ఉన్నది ఈ గుడ్ల వచ్చి ముందుగా కాకి పిల్లలను చిన్న భిన్నం చేసి మాంసపు ముద్దలు ముద్దలుగా చేసి విసిరివేస్తోంది రెక్కలతో కాకి భయపడి పారిపోయింది ఆ దృశ్యాన్ని చూచాడండి వీడికి వెంటనే ఓ పాఠ పోచ్చింది కొద్దిసేపు ఆగితే ఆనంద సంరంభంలో ఉన్న వీళ్ళంతా నిద్రపోతారు ఆ నిద్రపోయే సమయంలో లోపలికి వెళ్ళి ఆ నిద్రపోతున్నటువంటి పాండవులను దృష్టత్వ్యమును పాండవుల కుమారులైనటువంటి ఉప పాండవులను మొత్తం అందరినీ సంహరించాలి అశ్వత్థామకు ఈ పాండవులు అక్కడ లేరు అన్న సంగతేమీ తెలియదు వాళ్ళు నది దగ్గరకు వెళ్ళిపోయారు సంగతి అశ్వత్థామకు తెలియదు పాండవులు కూడా ఇక్కడే ఉన్నారు అని వాడి భావన కనుక నిద్రపోతున్నా సరే చంపేద్దాం నిద్రపోతున్న వాడిని సంహరించడం క్షత్రియ ధర్మమేనా నేను క్షత్రియున్నైతే కదా క్షత్రియ ధర్మాన్ని గురించి ఆలోచించడానికి ఎక్కడికక్కడ వ్యాస భగవానుడు ఎట్లా సమాధానం చెబుతాడో చూడండి ఎవరికి దొరకడు నేను క్షత్రియుణయితే కదా అసలు ఈ పని చేయడానికి బ్రాహ్మణ ధర్మం అంగీకరిస్తుందా బ్రాహ్మణ ధర్మాన్ని ఏనాడో వదిలేశా నేను కనుక దాన్ని గురించి ఆలోచించవలసిన పని సామాన్యమైన మానవుని ఆలోచన ఎలా ఉంటుందో అశ్వత్థామ ద్వారా చూపించారండి తనకు అవసరమైనటువంటి దాన్ని తనకు ఇష్టమైనటువంటి దాన్ని ఒక నీతిగా లోకానికి అందించడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు అశ్వత్థామ వాడు గుణం ఎటువంటిదో తెలుసునాడి అశ్వత్థామది పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఒకనొక సమయంలో ఈ అశ్వత్థామ ద్వారకా నగరం వెళ్ళాట ద్వారకా నగరం వెళ్ళి ఆ కృష్ణుని పలక పలకరించి నమస్కారం చేసి అక్కడ ఆతిథ్యం తీసుకుని నీ ఆయుధాలలో ఏదైనా ఒకటి నాకు కావాలయ్యా అని అడిగాటండి ఎవరిని అడిగాడు కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మ తన ఆయుధాలన్నీ తెచ్చి టీపాయి మీద పెట్టి ఇందులో నీకేది కావాలో అడుగు అన్నాడు ఇదిగో ఈ సుదర్శన చక్రం కావాలి అన్నాడు తీసుకోమన్నాడు రెండు చేతులు పెట్టి గట్టిగా తీసినా పైకి లేపలేకపోయాడు ఎవరు అశ్వత్థామ ఓ చిరునవ్వు నవ్వి క్రిస్త పరమాత్మ అడిగట్ట ఒకవేళ ఈ సుదర్శనం నీకొస్తే నువ్వేం చేస్తావు నిన్ను సంహరించి నీ ప్రదేశంలో నే ఉంటా అన్నట్టు ఇప్పుడు చెప్పండి అశ్వత్థామ యొక్క క్యారెక్టర్ ఏమిటి వాణ్ణి సంహరించడం కోసం వాడి దగ్గరే ఆయుధం తీసుకుని వాణ్ణి పొడవడు అర్థమైందా అండి అటువంటి ఘోరమైన మనస్తత్వం కలిగిన వాడు అందుకనే ద్రోణాచార్యుడు వాడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం చెప్పాడు కానీ ఉపసంహరించడం చెప్పలేదండి ఉపసంహరించడం చెప్పాడా అందరినీ జయిస్తాడు వీడు బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే సామాన్యమైంది కాదు లోకాలనే బుక్కి పాలు చేయగలిగినంత శక్తి ఉన్నది దానికి దాన్ని ఉపసంహరించడం కూడా వాడికి తెలిసింది అంటే ప్రయోగ విద్య అర్హత పూర్తిగా వచ్చినట్టు కానీ ఆ పూర్తిగా వాడికి విద్య చెప్పాడా చెప్పలా ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పాడు వీడికి ఎందుకు చెప్పలేదు అంటే వీడి క్యారెక్టర్ తండ్రి కనుక ఆయనకి బాగా తెలుసు కనుక ఇటువంటి వాడికి ఇస్తే నాశనం అయిపోతాయి అని పూర్తిగా వాడికి బ్రహ్మశిరో నామకాస్త్రం పూర్తిగా ఇవ్వలే మరి ఇది మాత్రం ఎందుకు ఇచ్చాడయ్యా అంటే రోజూ చెప్పుతున్నాడు వాడు అర్జునుడికి ఇచ్చావు నాకు అర్జునుడికి ఇచ్చావు నాకు ఇవ్వలేదు కన్నా చెవులో చోరీ గల్లే చంపుతుంటే సరే అని సగం వాడి మొహాన్ని ప్రయోజనం ఎంతవరకు అంటే సుఖం వరకే ఇప్పుడు ఏం చేయాలి లోపలికి వెళ్ళారు అంత మటుమాయమైనట్టుగా నిశ్శబ్దంగా ఉంది కూడా రాళ్ళు తప్ప తాగి పడుకున్నారు వీళ్ళంతా పాండవులు కూడా తాగి పడుకుని ఉంటారు కనుక వాళ్లను కూడా చక్కేయవచ్చు ముందు దృష్టడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి ఆ గుడారాలు నెమ్మదిగా వెతుక్కుంటూ దుష్ట ఉన్న గుడారానికి వెళ్ళాడండి ఊరికే పడుకున్న వాణ్ణి చంపితే తన కక్ష తీరుతుందా అతి నిద్రలో ఉన్నటువంటి వాణ్ణి బలవంతాన ఒక్క తన్ను తన్నాడు శయ్య మీద ఉన్నవాడు కింద పడి లేచాడు లేచేటప్పటికి ఎట్ల ఎదురుకుండా ఎవరు కనపడ్డారండి ఎరా ఏ చేతితోరా నా తండ్రి కొత్తుకను తెగ నరికావు ఆ చేతిని తీసుకుని ముందు ఖడ్గంతో ఖండించాడంటే నా తండ్రిని నరికిన చేతిని ఆ దేహము నుండి నేను వేర్రు చేశా ఇప్పుడు వారిలో బ్రాహ్మణుడు ఉన్నాడా ఎవడున్నాడో చెప్పండి మొత్తం మీరందరూ చెప్పారండి బాగా ఫాలో అవుతున్నారు ఎవరున్నారండి ఇప్పుడు రాక్షసుడు ఉన్నాడు కనుక కేవలం వాళ్ళ చెయ్యి తీసేసి ఊరుకోలే వాడి శరీరం ఒక చిత్రకారుడు కుంచెతో కాగితం మీద బొమ్మ గీసినట్టుగా కత్తితో గీతలు గీశాట్టండి వాడి కక్ష ఎంత ఉన్నదో ఉపమానం చెప్పారు చిత్రకారోయం వ్యవధి చిత్రాతి చిత్ర గాయాన్ని పరిపూరయంత మొత్తం ఆ కత్తితో గీతలు గీసేసాటండి ఓ చిత్రకారుడు కుంచుతో గీసినట్టు కక్ష తీరక చిట్ట జవరికి ఆ కత్తితోనే వాడిని ఒడిచాడు ఎన్ని పనులు వాడి నోటికి వస్త్రాన్ని కట్టి చేశాడు అందుకనే ఇప్పుడు సినిమాల్లో వీళ్ళు చంపాలి అంటే నోట్లో గుండెలు కుక్కి తర్వాత చంపుతున్నారు వాళ్ళకి పాఠం చెప్పింది ఎవరయ్యంటే భారతమే ప్రాచీన కావ్యాలేనండి లేకపోతే వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి నవలాకారుడికి కూడా అవే ఆధారం కనుక సంహరించాడు వికటాట్టహాసం చేశాడు నాకన్నా తీరుళ్ళేడు నా తండ్రిని చంపిన వాడి పైన పట తీర్చుకున్నాను అన్నాడు ఇప్పుడు పాండవుల కోసం వెతికితే పాండవులు ఎక్కడా కనపడలేదండి ఒక గుడారంలో ఐదుగురు అన్నదమ్ములు పడుకుని అని అనుకున్నాడు తీరా దగ్గరకు వస్తే వాళ్ళుగా అరుతున్నటువంటి వయస్సు వాళ్ళు కూడా యుద్ధ రంగంలో ఉండి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే వాళ్ళు ఎవరండి ఉప పాండవులు ఎవరి వయస్సు అంటే అభిమన్యుని వయస్సు అంతా వీరి వయస్సు కూడా అంతే ఇంచు మించుగా అటువంటి పిల్లలందరినీ సంహరించేశాడు పడుకుని నిద్రపోతున్న వాళ్ళని అందరినీ ఆ పాండవం చేసి నెత్తును ఓడుతున్నటువంటి ఆ కత్తితో బయటకు వస్తే కృతవర్మ చూశాడండి ఆ కృతవర్మ కాదు సాక్ష్యకి చూశాడు ఎందుకు వచ్చాడు వాడు నది దగ్గరికి వెళ్ళాడు కదా ఆ సాక్ష్యకి ఒక్కసారి వెళ్ళి ఉప పాండవులను చూసి రావయ్యా అని కృష్ణ పరమాత్మ పంపించాడు వీళ్ళు వెళ్ళిపోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని పరమాత్మకు ముందే తెలుసా తెలియదా చెప్పండి కనుకనే ఎవరిని పంపించాడు తను రాల సాక్ష్యకి పంపించాడు ఆ సాధ్యకి వచ్చేటప్పటికీ ఉప పాండవులు ఏమైపోయారండి సంహరింపబడ్డారు అప్పటికి అయిపోయింది అది చూచి యువతలకు వచ్చేటప్పటికి సాక్ష్యకిని చూచాడు అశ్వధామ పారిపోయాడు అశ్వత్థామను చూసి కృపాచార్యుడు పారిపోయాడు ఈ సాక్ష్యకి చేతికి ఎవడు దొరికాడు అంటే కృతవర్మ దొరికాడు అక్కడికక్కడ చప్పేశాడు కృతవర్ణ ఇప్పుడు పాండవులకు శత్రు శేషం మిగతా శత్రువులు ఇద్దరిని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదంటే కృపాచార్యుడు చిరంజీవి అశ్వత్మా చిరంజీవి చిరంజీవులను ఎవరు చంపుతారు చెప్పు ఈ విషయాన్ని సాక్షికి తీసుకువెళ్ళి నది ఒడ్డున ఉన్న వాళ్లకు చెప్పాడు ఎంత దుఃఖము ఎంత దుఃఖం అటు ధృతరాస్తునకు ఎటువంటి దుఃఖం కలిగిందో ధర్మరాజుకు కూడా అంత దుఃఖం కలిగిందండి అర్జునుడికి కలిగింది భీమునకు కలిగింది ఎందుకంటే ఐదు గురుల వల్ల ఐదు గురు కొడుకుల్ని కన్నది ప్రత్యేకమైనటువంటి దుఃఖం ఎవరిదయ్యా అంటే ఈ అశ్వత్థామ ఇక్కడ నుంచి పారిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు దుర్యోధను వద్దకు వెళ్ళాడు నెత్తురోడుతున్నటువంటి కత్తిని చూపి మిత్రమా దుర్యోధన ఉప పాండవులు ఇదుగురిని నా తండ్రిని చంపినటువంటి దృష్టజ్యమును నేను చంపానయ్యా పాండవులు మాత్రం బ్రతికే ఉన్నారయ్యా చెప్పాడు పాండవులు బ్రతికే ఉన్నా నా మనస్సుకు కొంత శాంతి కలిగించావయ్యా వాళ్ళ పిల్లల్ని చంపినందుకు ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రాణాలు వదులుతున్నాను అని అశ్వత్థామను గాఢాలింగనం చేసుకుని అలాగే ప్రాణాలు వదిలేశాడు ఎవరూ మనిషి ఏది కోరుకుంటాడో దాన్ని పొందేదాకా ప్రాణాలు పోవని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు నిజమేనేమో అనిపిస్తుంది నాకు విజయవాడలో మేము ఉండగా మా వీధి చివర ఒకరుండేవాళ్ళు బ్రాహ్మలే ఆయనకి సంపద పట్ల ఆవిడికి కూడా సంపద పట్ల ఎంత ప్రేమ అంటే కేదలు అవి ఆ పశువులను మేపడం కోసం ఈ పాలు వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అది పొద్దున్నే రెండు మూడు తట్టలు పట్టుకుని ఆ కేదలు వెంటబడుతూ ఉండేది ఎందుకు పేడ వేస్తే చాలు అసలు కింద పడనివ్వకుండా తట్టలో పడేటట్టుగా పట్టుకునేది పేడంతా నెత్తిన పెట్టుకుని వచ్చి పిడకలు చేసి కోడకు కొట్టి ఆ పిడకలు ఒక్కొక్క పిడక పది పైసలు రూపాయికి పది పిడకలు ఎట్లా పిడకలు అమ్మి పోగు చేసి పోగు చేసి పోగు చేసి ఓ పవనం కట్టింది లక్షల డబ్బు దాచింది ఆయన అంతే గడ్డి తిని వేణిళ్ళు దాగి సంపాదించారు అర్థమైందండి సరిగ్గా భోజనం కూడా చేసేవాడు బట్ట సరిగ్గా కట్టేవాడు కాదు ఏదో కాలం అయిపోయింది చిత్త చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కొడుకులు అందరూ పెద్ద ఆఫీసర్లు డాక్టర్లు వచ్చి ప్రాణాలు పోయేట్టున్నాయి మీ వాళ్ళందరినీ పిలవండి అన్నాడు మొత్తం కొడుకులు అందరికీ చేయించింది ఎట్లా కబురు చేసిందో తెలుసా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పింది ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్ లేవు ల్యాండ్ లైన్ వేళ్ళింట్లో కూడా ఫోన్ ఉన్నది మనం చేస్తే డబ్బులు అవుతాయి ఆవిడప్పుడు చెయ్యదు ఆ కొడుకులే చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎంత ఏదండి అప్పుడు దానికి కూడా ఇష్టపడేది కాదు అంత పిసినారి ఆవిడ ఆయన ఫర్ రి అంత గొప్ప వాళ్ళు వాళ్ళు కొడుకులు వచ్చారు ఆరు రోజులు అయింది వాడు పోడు వాటిలో కొడుకు పెట్టారు కూర్చున్నారు వెళ్ళిపోతాడని అక్కడ చెప్పారు వాళ్ళు చెప్పేది ఆ కొడుకులు అమ్మ పోవట్లేదు కదా నాన్న ఏం చేయాలి అని అడిగారు ఆఫీసులకి ఎంతకాలం సెలవు పెడతారోంటాడు ఆవిడేం చెప్పుతో తెలుసా అండి ఓ రూపాయి బిళ్ళ తీసుకొచ్చి దాన్ని కడిగి ఆ నీళ్లు నోట్లో పోయండి రా అని చెప్పిందండి వాస్తవం ప్రమాణం చేసి వ్యాసపీఠం మీద కూర్చుని ఆ కొడుకులు రూపాయి బిళ్ళ తెచ్చి నోటి దగ్గర పెడితే ఓ కొడుకు బలవంతాన నోరు తెరిస్తే దాని మీద నీళ్లు పోస్తూ కడిగి పోసేటప్పటికి వెంటనే తలెత్తా అన్నాడు చిత్ర చివరికి పురాణాలు కూడా ఆ రూపాయి పిల్లకి అడిగితే గానీ పోధను కూడా పాండవుల పట్ల అంత కక్ష ఉప పాండవులు కూడా పోయారు అన్న తరువాతనే ఆ కొడుకుల్లో ఆయన కొడుకుల్లో గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు అండి జొన్నవిత్తుల సుబ్బారావు గారని హిందూస్థానీ సంగీతంలో ఆంధ్ర ప్రాంతంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొంది బంగారపు కిరీటాన్ని పెట్టించుకున్నటువంటి మహానుభావుడు జొన్నవిత్తుల సుబ్బారావు గారు ఆ బజారుకే జొన్నవిల వారి బజారు అని పేరు ఆ అంతటి మహానుభావుడి కన్న తల్లి గోపాల పిల్లకడిగితే గానీ ప్రాణం పోలేదు ఏం చేస్తాం ఒక్కొక్కరి కర్మ అంతే దుర్యోధనుడికి కూడా అంతే కొడుకులు పోయారయ్యా వాళ్ళు మాత్రం బతికే ఉన్నారు వాళ్ళు అసలు అక్కడ లేరు కనబడలేదు ఉండేది అన్నాడు అశ్చత్త పోనీ చేసావు కదా అన్నాడు ఆవటించాడు ప్రాణాలు పోయినాయి అమ్మయ్యా అనుకున్నాను తెల్లవారిన తర్వాత అశ్వత్మ కృపాచార్యుడు ఇద్దరు హస్తినాపురం చేరారు దుర్యోధనుడు కూడా మరణించినటువంటి వార్త చెప్పారు ఇక్కడ ఈ నది దగ్గర ఉన్నటువంటి పాండవులు గుడారముల వద్దకు వచ్చారు మళ్ళీ ధృతరాష్ట్రని మరణం చూచి దుఃఖపడ్డారు ఉప యొక్క మరణాన్ని చూచి దుఃఖపడ్డారు ఇంకా ఎవరి నేను ఈ రాజ్యాన్ని పొందాలి రణాలు పొందిన తరువాత ఈ రాజ్యాన్ని నేను అధిష్ఠించాలా ఏమిటి పరిస్థితి అని దుఃఖం కలిగింది ఏది చేసేది నువ్వు కాదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఏదైనా కృష్ణ పరమాత్మ చెప్పడం ఎట్లా డైరెక్ట్ అటాక్ అంతే తప్ప ఏదో నర్మగర్భంగా వాడికి అర్థం కాకుండా అర్థమయ్యి ఇట్లా చెప్పేటువంటి అవకాశం ఆయనకి అవసరం లేదు ఏది చేసేది నువ్వు కాదు నీవు చేసేది కూడా నువ్వు కాదు నీ చేత చేయించేది ఉన్నది నీవు కేవలం దేనికి ఉపయోగపడతావ్యా అంటే చేసేటువంటి కర్మ సత్కర్మయా అసత్కర్మయా అనేటువంటి దాన్ని గురించి ఆలోచించడానికే నీవు ప్రధానుడవు మిగతాదంతా నీకు సంబంధం లేనిది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు చెప్పాడు అవన్నీ విన్న ధర్మానందనుడు మరల నది వద్దకు వచ్చి శాంతించి నది వద్దకు వచ్చి చేయవలసినటువంటి ఆ కర్మలన్నీ చేశాడు ఎప్పుడైతే కొడుకులు పోయినారు అన్న సంగతి తెలిసిందో ఆ సుభద్రను ఆ ద్రౌపదిని కూడా పిలిపించారు అందరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి హస్తినాపురం వెళ్ళారు హస్తినాపురం వెళితే ఆ హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు గాంధారి కనపడ్డారు అక్కడికి వెళ్ళి నమస్కరించారు ఇక్కడితో సౌక్తిక పర్వం అయిపోయింది ఇక్కడి నుండి స్త్రీ పర్వం ఇవన్నీ చాలా చిన్న చిన్న పర్వాలండి ఇంతకుముందు ఒక్కో పర్వం మూడు రోజులు చెప్పావురా ఇప్పుడు ఎందుకు తగ్గించావు అడగవచ్చు మీరు ఆ పర్వాలు పెద్దవి ఈ పర్వాలు చిన్నవి నిదురపోతున్న వాళ్ళను చప్పేటువంటి పర్వం కనుక అది కూడా మాయతో చేసినది కనుక సుప్తావస్థ అంటే అర్థమేమిటండి నిదుర ఇప్పుడు అశ్వత్థామ కూడా నిద్రపోతున్నట్టే మాయా అనే నిద్రవాడికి కమ్మి ్రాహ్మణుడు చేయకూడని పని చేశాడు కదా అవునా కదా కనుకనే దాన్ని ఏ పర్వం అన్నారు సౌప్తిక పర్వము అన్నారు అది అయిపోయిన తరువాత స్త్రీ పర్వం ఇప్పుడు ఆ హత్యాపురంలో ఉన్న గాంధారిని పలకరించడానికి వచ్చారు వాళ్ళతో పాటు కృష్ణ పరమాత్మ కూడా వచ్చాడండి ఒక పాండవులను వదిలిపెట్టేప్పుడు కృష్ణ పరమాత్మ ఉండాల యుద్ధం అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుతూ వచ్చారు ఆ గాంధారి అనేక రకాలుగా దుఃఖపడింది ఆయన భీమసేన ఎక్కడ ఎవరు పిలిచారండి ధృతరాశుడు పిలిచాడు పెద్ద తండ్రి ఇక్కడే ఉన్నా అని వీడు ఊపుకుంటూ వెళుతున్నాడు ఎవరండి భీముడు వరి మొద్దు విధవా నువ్వు ఆగర్రా అని వాడిని ఆపి ఒక ఉక్కు విగ్రహాన్ని తెప్పించి అక్కడ పెట్టాడండి ఎక్కడిది ఉక్కు విగ్రహం ఆయన ఏమన్నా సృష్టించాడా సృష్టించలా భీమసేనుని రూపంతో ఉన్న ఉక్కు విగ్రహాన్ని చేయించి దుర్యోధనుడు వాడితోనే యుద్ధం చేస్తున్నట్టుగా ఈ పాండవులు అరణ్యవాస సమయంలో వాడు ఏం చేశాడంటే రోజు సాధన చేశాడు ఆ సాధన చేయడానికి దుర్యోధనుడు ఉపయోగించిన ఉక్కు విగ్రహాన్నే తెప్పించి ఇక్కడ పెట్టాడు ఎవరు కృష్ణ పరమాత్మ గట్టిగా కౌగులించుకుని ఒక్క నొక్కు నొక్కితే గిరినీలో వేసిన బియ్యం ఎట్లా పిండి అవుతుందో ఆ ఉక్కు విగ్రహం అలా పిండి పిండి అయిపోయింది కొన్ని నలుసులు వాడి వక్షస్థలానికి గుచ్చుకుని నెత్తులు బయటకొచ్చింది శరీరం ఇట్లా ఇన ప్రముఖవులేవున్నదేమిరా నీ తల్లి ఏమి పెట్టి పెంచిందిరా నా వక్షస్థలాన్ని కూడా చీల్చి రక్తం చేసినట్టుగా నాకు తెలుస్తుందిరా ఎవరి మాట అన్నది ధృతరాష్ట్రుడు తాత భీముడు క్షేమంగానే ఉన్నాడు నువ్వు చెప్పింది భీముని కాదు భీముని రూపంలో ఉన్న బుక్కు విగ్రహము అన్నాడు అన్నది కృష్ణ పరమాత్మ కృష్ణయ్యా ఇప్పుడు కూడా నన్ను మోసం చేసేవయ్యా అన్నాడు ఎవరండి రమాత్మ ఏమని సమాధానం చెప్పారో తెలుసునండి ఎంత తీయని సమాధానం నేను మోసం చెయ్యలేదు మామ నువ్వు మోసపోయావు అని చెప్పాడు ఇది ఒక్క ధృతరాష్ట్రునికే కాదు మనకందరికీ కూడా పాఠం లోకంలో ఎవ్వరూ ఎవ్వరిని మోసం చెయ్యరండి మనల్ని మనమే మోసము చేసుకొనేదామో బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం ఎవరు ఎవరిని మోసం చెయ్యరు చెయ్యలేరు మనల్ని మనమే మోసం చేసుకుంటాం ఏ విధంగా మోసం చేసుకుంటున్నావు వాడెవడో నన్ను మోసం చేశాడు అని ఏడవడమే మనల్ని మనం మోసం చేసుకోవడం నీ యోగం బాగుండకపోతే వాడికి ఆ బుద్ధి పుడుతుందండి భగవంతుడు అన్న ఉపకరణంగా తీసుకున్నాడు బండి నట్టు ఊడిపోయింది టూ వీలర్ నట్టు ఊడిపోయింది చక్రం బయటకు వస్తుంది ఏం చేయాలి మనం చెప్పండి ఏం చేయాలి మనం మెకానిక్ దగ్గరికిడతాం వాడు దాన్ని బిగించాలి చేత్తో తిప్పేస్తే బిగుస్తుందా వాడు ఏం చేస్తాడు దాన్ని స్పానా తీసుకుని బిగిస్తాడు ఇప్పుడు బిగించిందా స్పానా వాడా చెప్పండి ఎవరు బిగించినట్టు వాడే బిగించాడు అంటే ఇది లేకుండా జరగదు పోనీ ఇదే బిగించిందంటే వాడు లేకుండా జరగదు వాడు ఎవరితో సమానం అంటే భగవంతునితో సమానం అర్థమైందండి ఆ స్పానా ఎవరితో సమానం అంటే ఎవరిని మనం మోసం చేశాడనుకుంటున్నామో వాడితో సమానం ఈ భగవంతుడు వాణ్ణి స్పానాగా తీసుకుని ఈనట్టు బిగించాడు అట్లాగే మనం చేసిన కర్మ ఫలం మనం పొందటానికి వాడు ఉపకరణమయ్యాడే తప్ప వాడి దోషమేమి ఈ విషయాన్ని తెలుసుకోక మనం ఏం చేస్తామండి మనల్ని మనం మోసం చేసుకుంటాం అదే మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎవరి కోసం చెప్పాడు చెప్పండి మన కోసం ధృతరాశుని కోసం కాదు ధృతరాశుడికి ఇంకా చెప్పినా ఓటే చెప్పకపోయినా ఒకటే కొద్ది కాలంలో వాడు వెళ్ళిపోతాడు విశ్వ ఆ వ్యాస భగవానుడికి ఇంత కష్టపడి రాయాల్సిన పని ఎందుకు వచ్చిందండి ఈ నవలంతా దేనికి రాశాడు మన కోసం రాశాడండి ఆ ఒక్క మాట మనం ఆలోచించగలిగితే కనీసం ఒక్కచోటు ఉన్న ధర్మాన్నైనా మన జీవితంలో మనం అనుసరించగలిగితే ఆచరించగలిగితే మన జీవితం ఎవరి కాళ్ళ వద్దకు చేరుతుంది భగవంతుని పాదాల వద్దకు చేరుతుంది ఖచ్చితంగా వాడు ఏరుకుని తీసుకుంటాడండి తోటలో ఉన్న పూలన్నీ భగవంతుని దగ్గరికి ఎడుతున్నాయా చెప్పండి వెళ్తా కొన్ని పూలు జడల్లోకి వెళుతున్నాయి కొన్ని పూలు తోరణాలకు వడుతున్నాయి కొన్ని పూలు కుళ్ళిపోతున్నాయి కొన్ని పూలు రెక్కలు ఓడిపోతున్నాయి కొన్ని మాత్రమే భగవంతుని పాదాల దగ్గరకు చేరుతున్నాయి మనం కూడా ఆ పూల వంటి వాళ్ళము కావాలి అది ఆలోచన ఎప్పుడవుతామయ్యా ఎదుగు దీన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు లేకపోతే అయ్యేటువంటి అవకాశం లేదు అందుకనే అందించాడు వ్యాసుడు గాంధారీ దేవిని పిలకరించారండి ఇక్కడ కృష్ణ పరమాత్మ గొప్ప ధర్మాన్ని చెప్పాడు మనకందరికీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు చెప్పాడు ఆ గాంధారి నాయన కనీసం కుమారాన్ని పిలవడానికి కూడా ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ సంహరించారు కదయ్యా ఇక్కడికి ద్రౌపది కూడా వచ్చిందండి అమ్మా నాకు ఎటువంటి కడుపు శోకం కలిగిందో నీకు కూడా అటువంటి కడుపు శోకమే కలిగిందమ్మా ఎవరండి మాట అన్నది ద్రౌపదీదేవి ద్రౌపది గాంధారి ద్రౌపదిని అన్నది నా పిల్లలందరినీ నీ ముగ్గుడు పుట్టన పెట్టుకున్నాడు నీ పిల్లలందరినీ ఆ ప్రార్థనుడు పొట్టన పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా ఎక్కడా కనపడలేదు పాండవులకు భయపడి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు పలకరించింది ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుదేవి పలకరించింది ఇంతమంది పలకరించినావిడ దుఃఖం ఎవరు తీసేయాలండి ఒకళ్ళ ఇతర వంద మంది కురుకు ఒక్కడు కూడా లేడు అమ్మ అని పిలవడానికి తన దుస్థితిని తెలుసుకుని కృష్ణ పరమత్వంక చూచి దగ్గర ఉండి చంపించావు కదయ్యా నా పిల్లలందరినీ నేను చప్పిస్తానా అత్త నా వల్ల అవుతుందా ఎవరి కర్మయో వారికి నిర్ణయిస్తుంది అంతే తప్ప నేను కూడా ఏమీ చెయ్యలేదు చేసుకున్నటువంటి కర్మఫలం రెండు రకాలుగా ఉంటుందని పరమాత్మ చెప్పాడండి ఒకటి సామాన్యము రెండు ప్రబలము సామాన్యమైనటువంటి కర్మఫలం శాంతుల చేత పోగొట్టుకోవచ్చేమో కానీ ప్రబలమైనటువంటి కర్మఫలం ఏ శాంతి చేత పోదు ఇది చెప్పింది కృష్ణ పరమాత్మయ్యే ఎవరికి చెప్పారండి గాంధారికి చెప్పారు కనుక ఎవ్వరు నిమిత్తం కాదు ఎవరి మరణానికి నీకు ఒక్క విషయం చెబుతా విను అత్త దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరిన క్షణంలో నీకు నమస్కారం చేశాడు చేశాడా చేయలేదా మొత్తం సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు నీకు పాదాలకు నమస్కారం చేశాడు చేసినప్పుడు నువ్వు ఏమని దీవించావో గుర్తు తెచ్చుకోతో అని దీవించావు ఇప్పుడు నీవు అన్నట్టే జరిగిందా నేను అన్నట్టు జరిగిందా చెప్పవమ్మా ఎక్కడ ధర్మం ఉండే అక్కడ విజయం ఉండు మాట నువ్వే అన్నావు వాళ్ళు ధర్మాన్ని అనుసరించారు విజయలక్ష్మిని పొందారు నీ కుమారుడు ధర్మాన్ని అనుసరించలేదు సరి కదా కాళ్లతో తొక్కి తొక్కి హింసించాడు ధర్మాన్ని దానివల్ల ఇంత కష్టాన్ని పొందాడు అర్థమైనదా అండి ఎవరైనా అనుభవించవలసిందే తప్పు చేస్తే అందువల్ల నేను కాదు నువ్వు కాదు పాండవులు కాదు ఇంకొక రహస్యం చెబుతున్నా విను ఒకవేళ నేను అలా దేవించకుండా ఉంటే అని అన్నది ఎవరు గార్థాలు నీవే చేయిస్తావు పాండవులు చేయింపబడతారు అని నీ నోటితో కనుక నీవు అన్నట్లుంటే కౌరవులు గెలిచేవారు పాండవులు ఓడేవారు కారణమేమిటో తెలుసునా రాసిన రాతను చెరిపోటువంటి అర్హత బ్రహ్మదేవునకు వాడికి జన్మనిచ్చిన నాకు కూడా లేదు మరి ఎవరికి ఉన్నది చెరిపి రాయ కలిగిన అర్హత అంటే జన్మనిచ్చిన తల్లికి ఉన్నది ఈ మాట చెప్పింది ఎవరండి కృష్ణ పరమాత్మ చెప్పాడు అందుకనే మన పెద్దవాళ్ళు పూర్వంలో మాట అనేవాళ్ళు నా చిన్నతనంలో బాగా విన్న గుర్తు మా తాతగారు అనేవారు ఒరే తల్లి మాట తలవాకిలి అనేవారు అంటే అర్థం ఏంటండి తల్లి అప్పుడు అంటే అప్పటికప్పుడు జరుగుతున్న వాకిలు కూడా దాటకర్వా తల్లికి అంత ప్రబలం ఉందండి జన్మనిచ్చిన తల్లికి అందుకనే పోతన గారు కూడా ఏమన్నాడండి అమ్మలదన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుడమ్మ చానా పెద్దమ్మ మనమ్మల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది నిత కవిత్వ మహత్వ పటుత్వ సంపద ఎంత గొప్పగా చెప్పాడండి అతి తేలిక మాటలతో కనుక అసలు అమ్మవారిని పెద్దమ్మ అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసింది పోతన గారేనండి ఇక్కడ ఒక చోటు కాదు భాగవతంలో చాలా చోట్ల చెప్పారు ఇంత పెద్దమ్మ కాదు తావిడ చాలా పెద్దమ్మ చిన్నప్పుడు మనం అనేవాళ్ళమే ఎంత పెద్ద చెట్టురా అంటే చెట్టు అనేవాళ్ళం మీరు ఎప్పుడైనా అన్నారా అన్నారు అంత పెద్దమ్మా అటువంటి ఆవిడ ఆవిడ మన జీవితమే మనకు ఉదాహరణలు అండి జరిగిన వాటినన్నిటినీ నెమరు వేసుకుంటే ఎంతో తేలిగ్గా దొరుకుతాయి ఉపమానాలు కోకూలలు కనుక దివ్యాత్మ స్వరూపుల నీ నోటితో నీవు నీవే చేయిస్తావు నీకేం దిగులు లేదు అని నువ్వు ఒక్క మాట కౌరవులను అన్నట్టుంటే కౌరవులు గెలిచేవాళ్ళమ్మా ఇప్పుడు నా కొడుకులను నేనే చంపుకున్నానంటావా అన్నది దుఃఖపడుతూ గాంధార్ ఆ మాట నేను అనను కాని నువ్వు ఆశీర్వదించలేదని మాత్రం అంటున్నా జగన్నాటక సూత్రధారి ఏవైనా మాట్లాడతావుది ఏమైనా నీకిష్టమైనటువంటి ఆ పాండవులు ఐదుగురిని నీవు ఆయుధాలుగా చేసుకుని నా వంశంలో కనీసం ఒక్కడిని కూడా మిగల్చకుండా చంపినటువంటి నీ వంశము సమూలంగా నాశనం అవుతుంది కాక ఎవరిని శాపం పెట్టిందండి ఇప్పుడు పరమాత్మకే శాపం పెట్టిందండి పతివ్రతలకు ఎంత శక్తి ఉంటుందో చూడండి సామాన్యం దేని వల్ల వచ్చింది ఆవిడ ఏమైనా తపస్సు చేసిందా యోగ సాధన చేసిందా ఏమీ లేదే పాతివ్రత్య మహిమ అంతే దివ్యమైనటువంటి ప్రతి పతివ్రతాత్వం భర్తనే దైవంగా భావించి పూజించడం అంతే ఇంకో పని చేయాల్సిన పని ఆ ధర్మ వ్యాధుడి కథలో మనకు తెలిసింది కదండి అవునా కాదా చెప్పుకున్నావా మనం కనుక ఎంత దివ్యమైనటువంటి అవకాశము స్త్రీలకు ఉన్నది కానీ భారతీయ స్త్రీలలో ఈనాడు ధర్మం చెబితే ఆ ధర్మాన్ని స్వీకరించే స్థితి కూడా స్త్రీలోకానికి ఉండే స్థితి కనబట్టాలి ఎందుకంటే వీడు పురుషుడు కనుక వీడు చెబుతున్నాడు అనే ఆలోచన వస్తుంది తప్ప ఇది నిజంగానే ధర్మమేమో అనేటువంటి ఆలోచన మాత్రం రావటల్లా అటువంటి స్థితిని పాశ్చాత్య దేశస్తులు బాగా ఈ దేశంలో ఏం చేశారండి ఇంజక్తి చేసి వెళ్ళారు నర్ర నర్రాల్లో ప్రతి మసి అణువణువున జీలించుకుపోయింది <gülüyor> చెప్ప తండ్రిని తండ్రి అని పిలిచే స్థితిలో లేరు అమ్మని అమ్మ అని పిలిచే స్థితిలో లేరు భర్తను భర్త అని పిలిచే స్థితిలో లేరు భార్యను భార్యగా చూసే స్థితిలో కూడా లేరు పిల్లలను పిల్లలుగా చూసే స్థితిలో లేరు పెద్దలరా కుటుంబము చిన్న భిన్నమై చెట్టు కొకడు స్థితిని ఆ దేశాలు కల్పించినాయి ఇప్పటికైనా నిద్ర పిల్లలు చిల్డ్రన్స్ కేర్ సెంటర్ పెరిగి పెద్దైతే ఇంటి దగ్గర ఎవడుంటాడండి వీడు మరణిస్తే వాడు వచ్చేదాకా వీడిని ఎక్కడ పెట్టాలి దశరథుణ్ణి తైలద్రోణిలో పెట్టినట్టు ఓ ఐసు పెట్టెలో పెట్టాలి వాడు వచ్చేదాకా ఇంకా విచిత్రం చెప్పమంటారా మా మంచిరాలుకు పక్కన చెన్నూరు అనే ఊరుంది మారటి పరమేశ్వరు లాంటి భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఫారెన్లోనే ఉంటారు ఇద్దరు డాక్టర్లే తండ్రికి ఎనభై తొమ్మిదేళ్ళు తల్లికి డెబ్బై రెండేళ్ళు వాళ్ళిద్దరికి అంత డిఫరెన్స్ ఉంది ఎనభై తొమ్మిదేళ్ల తండ్రి కన్ను మూసాడు కన్ను మూస్తే రే మీ నాన్న పోయాడు కనుక నీవు రావలసింది నువ్వు వచ్చేదాకా అట్టి పెడతాం అని వాళ్ళు చెప్పారు తల్లి పక్కన ఏడుస్తోంది వాడు ఫోన్లో ఏం చెప్పాడో తెలిసినండి కర్మకాండ చేయడానికి కావలసిన డబ్బంతా నేను ఇక్కడి నుంచి పంపిస్తా మీరు చేసినవన్నీ ఆన్లైన్లో కంప్యూటర్లో పెట్టండి నేను ఇక్కడి నుంచి చూస్తా వచ్చే అవకాశం లేదు చేసే అవకాశం లేదు అలా అని నేను వచ్చేదాకా మా నాన్నని పాగా అలా ఉంచడం నాకు ఇష్టం లేదు కనుక మీరు చేయవలసినవి చేసేది అన్నాడు ఇప్పుడు ఆ కొడుకుని మనం ఏం చేయాలి చెప్పండి ఎన్ని నెలలు తల్లి ఆ కొడుకు మాట చెప్పేటప్పటికి ఆ తల్లి పొందిన దుఃఖాన్ని ఎవరు వర్ణించగలండి ఈ భారత భూమి ఎందుకు పుట్టారు దేనికోసం పరుగు పెడుతున్నారు ఇంత దుఃఖానికి మనం ఏదో చాలా ముందుకు వెళ్ళిపోతున్నాము అనేటువంటి భావమే కారణం అండి మనం ముందుకు వెళ్ళటం లేదు దయచేసి మీ మీ మనవాళ్ళకి మనవరాళ్ళకు చెప్పండి మీ మీ పిల్లల్ని ఆ స్థాయిలో కాకుండా ఈ స్థాయిలో పెంచడం కోసం ప్రయత్నం చేయండి అని మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ప్రార్థిస్తున్నా జయ హోమాత శ్రీయూ రాజ రాజేశ్వరి శ్రీ పరా మూయా రాజేశ్వరి శ్రీ పరా జయ గో మతూయాశ్వరి శ్రీ పరా జయ్వాతా సూయేశ్వరి శ్రీ పరాత్పరిజేశ్వరి శ్రీ పరాత్పరి రాజ రాజేశ్వరి శ్రీ పరా బోనూ జై కృష్ణ భగవాను జై దివ్యాత్మ స్వరూపులరా తల్లులరా తండ్రులరా అయిపోయిందండి అందరికీ అయిపోయిందిగా శుభం పోయారు కనుక ఏ విధంగానూ భారతదేశాన్ని బాగుపడకుండా ఉండడం కోసం ఈ దేశంలో ఓ మాయను ఓ అంతుపట్టని విధానాన్ని పాశ్చాత్యులు వదిలిపెట్టి వెళ్ళారు పెద్దలారా దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం మన వేషం దగ్గర నుంచి భాష దగ్గర నుంచి మన యొక్క నిత్య అనుష్ఠానం దగ్గర నుంచి అన్నీ మారిపోయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోకంలో అనేక రకాలుగా ప్రవేశించింది చిత్త భారతీయులు అని గుర్తించడానికి లేని స్థితిలో మనం తయారవుతున్నాం అవునండి ఆశ్చర్యపడవలసిన పల్లె ఒక ఆవిడ బస్ స్టాండ్లో నుంచునుంది ఒక ఆయన వెనక నుంచి వచ్చాడు ఆవి చూసి మొగాడు అనుకున్నాడు ఏమండి ఆ పిల్ల చూడండి అట్ట ప్యాంటు వేసుకుందో ఏమన్నా అర్థం ఉందా మన అసలు ఆంధ్రప్రదేశ్ అయినా హిట్టా అవతల మనిషి ఆ మనిషి అటువేపు తిరిగి ఉన్నాడు మొగాడు అనుకుంటున్నాడు వీడు ఇక్కడ నుంచి నా పిల్లని చూపిస్తూ చెబుతున్నాడు చెబుతూ ఊరుకోక అసలు ఆ పిల్లని కాదండి మనం అనాల్సింది పెంచిన తల్లిని నాకు తెలిస్తే గోప పెగడ కొట్టేవాడిని ఆ తల్లిని అన్నాడు ఆ మనిషిని తిరిగి ఆ పిల్ల తల్లిని నేనే అన్నది ఈడు కూడా ప్యాన్ చేసుకునే ఉన్నది కనుకొనే మోగాడు అనుకున్నాడు వాడు కనీసం ఆ మాత్రం కూడా వాడికి ఆలోచన లేదు ఏమండి ఇదేదో అధునాతనమైన స్థితి అని ఇదేదో చాలా అభివృద్ధిలోకి వస్తున్నామని మనం అనుకుంటున్నాం అభివృద్ధిలోకి రావడం లేదు మళ్ళీ వెనక్కి వెడుతున్నాం ాగా వెనక్కి వెడుతున్నాం తట్టుకోలేని స్థితిలో కోతిలో దిగుతున్నాం దాన్ని గుర్తించాలి కనీసం వచ్చేటువంటి జనరేషన్ అయినా కొంచెం గుర్తించగలిగితే బాగుంటుంది అనేటువంటి తపన నాకున్నది ఈ మంచి సమయంలో కోరుకుంటే అమ్మ ఆశీర్వచనం లభిస్తుంది కదా అని కాస్త కథ నుండి బయటకు వచ్చి చెప్పాను పెద్దలారా ఏం అనుకో మాకండి జయోపాల కృష్ణ భగవాను జై కనుక ఎందుకంటే తపన మనం కాకపోతే ఎవరు పెడతారండి ఆ చేంతా పాడైపోతే ఆ చేను వేసిన వాడు ఎట్లా ఏడుస్తున్నాడో ఇవాళ రోజున భారతీయత నాశనమైపోతే మనం అంతా అట్లా ఎడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది బాధ్యత మనదే అని చెప్పారు కృష్ణ పరమాత్మను శించిందండి గాంధాలు మనం అక్కడే ఉన్నాం స్త్రీ పురం నీ వంశం అంతా నాశనమైపోతుంది అన్నది కృష్ణ పరమాత్మ చిరునవ్వునవి అత్త నీవు ఇంతకాలం సంపాదించినటువంటి తపస్ తప ఫలం మొత్తం నాశనమైపోయింది ఎందుకంటే నేను వచ్చేటప్పుడే తెచ్చుకున్న ఈ యజు వంశాన్ని నేను వెళ్ళేటప్పుడు ఎదువు ఎదు అంశాన్ని నేను తీసుకుపోతాను నువ్వు శపించినా శపించకపోయినా నీవు వచ్చినప్పుడు తెచ్చుకున్నవి నేను వెళ్ళేటప్పుడు తీసుకుపోతానా తీసుకుపోనా అనవసరంగా నీ తపోశక్తిని చెడగొట్టుకుని శాపం పెట్టావు శాపం పెట్టడం చేత నీ తపోశక్తి ఏమైపోయింది భంగం అయిపోయింది ఎప్పుడు కాదు ఎప్పుడైనా నాశనం అయ్యేదే నన్ను ఎంత కష్టపెట్టావు నువ్వు సుఖపడతావా చస్తావు అంటున్న ఒక ఆవిడ కష్టం వచ్చి ఒక ఆవిడ రోడ్డు మీద దుమ్ము తీసి కూడా పోతుంది ఇవాళ కాకపోతే రేపు అయిన వాడు చేస్తాడు నువ్వు చెప్పక్కర్లా జాత నీవు ఏదైనా కొత్త గొప్ప పూజ పునస్కారం చేసి ఉంటే దానివల్ల నీకు పుణ్యం వచ్చి ఉంటే ఈ మాట వాడిని అన్న కారణం చేత మన పుణ్యం కాస్త ఏమైపోతుందండి కనుకనే మనం ఎలాగుండాలని చెప్పారు పరమశాంతం ఎవరిని నిందించు ఆత్మస్థుతి పరనింద కాపురుష లక్షణం అని వేదం తనను తాను పొగడుకునుట ఇతరులను నిందించుట పని కట్టుకుని విమర్శిస్తూ ఉంటాం అనేక రకాలుగా విమర్శిస్తూ ఉంటాం ఇంకో ధర్మం కూడా చెప్పిందండి షడ్ బాగంతు భవితవ్యేనా ఎవడైనా ఒక పాపిస్తే వాడిని మనం కనుక విమర్శిస్తే వాడు చేసిన పాపంలో నుంచి మనకు ఆరవ వంతు వస్తుంది అటండి వాడికే ఉపయోగం మనం వాడిని నిందించడం చేత ఎందుకని ఆరవ వంతు పాపం వాడికి పోతుంది పది మంది వాణ్ణి నిందిస్తే పదారు సిక్స్టీ పర్సెంట్ పోయి మిగిలింది వాడికి ఫార్టీ పర్సెంట్ మనం ఉపకారం చేసావా అపకారం చేసామా అండి వాడి కర్మను వాడిని అనుభవించనివ్వకుండా దాన్ని మనం పోల్చుకున్నాం మన పాపమే మనకుంటే ఇంకా వాడి పాపం కూడా మనకు ఎందుకండి కనుక ఎవరిని నిందించవద్దు నీకు చేతనైతే కష్టంలో ఉన్నవాడికి సహాయం చెయ్యి చేత కాకపోతే అయ్యో అని ఒక్క మాట అనుకు అనవసరంగా ఇలా నాకేదో శక్తి ఉంది కదా అని శాపనార్థాలు ఏమవుతుంది అత్తా నీ తపో శక్తి మొత్తం పోయింది అంత తెలుగుతో పనిచేసే అవ తొందరపడ్డావు నేను ముందే చెప్పా నీవు పాండవులను చెప్పించొద్దు ఎవరిని చెప్పించద్దు అని నీకు అనేక రకాలైన విషయాలు చెప్పినా ఆ కొడుకుని కన్నదానివి కదా మాయ నీ కూకమ్మింది అన్నాడు ఎవరండి అందుకనే మాయ మన జోలికి రాకుండా ఉండాలి అంటే మనం ఎవరి జోలికి వెళ్ళాలి మాయ దగ్గరికి వెళ్ళి అమ్మాను నా దగ్గరికి రావద్దు అంటే బతుకులాడితే వింటుందా మాయ ఏది మన దగ్గర ఉంటే మాయ రాదో దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి కుక్క మన దగ్గరికి రాకుండా ఉండాలి కరవకుండా ఉండాలంటే మనం ఏం దగ్గర పెట్టుకుంటాం ఒక కర్ర దగ్గర పెట్టుకుంటాం అట్లాగే మాయా అనబడే కుక్క మన దగ్గరికి వచ్చి కరవకూడదు మనం ఎవరిని పెట్టుకోవాలి భగవంతుడు అనబడే దండమును దగ్గర పెట్టుకోవాలి భగవన్నామం నిరంతరం నువ్వు నడుస్తున్నా వంట చేస్తున్నా ఏం చేస్తున్నా బట్టలు తుగుతున్నా నువ్వు కనుక భగవన్ నామం కొంతకాలం చేస్తే ఇక నువ్వు చేయకపోయినా దానంతటదిగా భగవన్ నామం నడిచేటువంటి స్థితి ఈ మనస్సుకు ఇచ్చాడు ఎవరిచ్చాడు భగవంతుడే ఇచ్చాడు వాడిచ్చిందే దానంతది నామం నడుస్తూ ఉంటుందండి నడుస్తుంటుంది మీరు చెప్పండి అక్కడ కూర్చుని మనం ఏదో ఉపన్యాసం చదువుతున్నాం కనుక వాళ్ళు మైకు లో పాటల్లా పాపం లేకపోతే అంతకుముందు వాళ్ళు రోజు మైకు లోనే పాడతారు ఏ హోమాత శ్రీ అనసూయ శ్రీ పరీ ఎనభై గంటలు ఆ నామం లేదా చెప్పండి మనకు వినపడకపోయినా అది నడుస్తుంది కనుక వినబడినట్లుగా ఈ మనస్సు అనుకుంటుందా అనుకోదా అట్లాగే నామం చేయకపోయినా మనస్సు నామం చేస్తుంది ఆ చేసే స్థితికి ఆ మనస్సుని మనం తీసుకెళ్ళక్కడా కూర్చోబెట్టాలి అర్థమైందండి కూర్చోబెడితే అదే చేస్తుంది మనం ఆ ఒక్క పని మనం చేయడానికి మనకు ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఈతి బాధలు ఎన్ని ఈషనత్రయాలు ఇవన్నీ కూడా వెంటబడి వెంటబడి తరుగుతూ ఉంటే ఏదో ఒక్క క్షణంలో మృత్యుదేవత కూడా వెంట కనుక ముందే జాగ్రత్త మరణం రాక ముందే జాగ్రత్త పడాలి అని కృష్ణ పరమాత్మ ఎవరికి చెప్పారండి ఈ తత్వం అంతా గాంధారికి తెలియజేశారు అప్పటికి శాంతపడింది గాంధారి ఎంత వేదాంతం చెబితే కుంతిదేవిని పలకరించడానికి వెళ్ళిందండి గాంధారి మనస్సు మారిన తర్వాత ఎందుకంటే భగవంతుడు చేయలేనిదంటూ ఏది లేదు అంత కల్మశంతో ఉన్నటువంటి గాంధారి మనస్సును మార్చేసాడు కుంతిదేవి దగ్గరికి ఇవాళ్ళ వెళ్ళిందండి వెళ్ళి మీరు అనుకుంటున్నారు కుంతిదేవి గాంధారి దగ్గరికి వచ్చి పలకరించాలి కదా పిల్లలు పోయారు కదా అని గాంధారి వెళ్ళి పలకరించడం ఏమిటి అంటే కుంతిదేవిని గాంధారి చూచి ఎంత కాలం అంటే పదమూడు సంవత్సరాల ముప్పై రెండు రోజులయ్యింది ఇప్పటికీ ఎవరిని చూసి కుంటిదేవిని చూసి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళిన తరువాత ఆ కుంతిదేవి ఎక్కడ ఉన్నదండి హస్తినాపురంలోనే ఉంది అర్థమైందా హస్తినాపురంలో ఉన్న గాంధారి కుంటిదేవి మందిరంలోకి వెళ్ళలేదు ఆవిడ మందిరం కూడా హస్తినాపురంలోనే ఉంది అందువల్ల ఇవాళ వెళ్ళిందండి అప్పటిదాకా ఆవిడికి పాండవులు అంటే శత్రుత్వమే ఎవరికి గాంధారికి ఇప్పుడు భగవంతుడు చేసిన ఉపదేశం వల్ల శత్రుత్వాన్ని వదిలిపెట్టి నా కుమారుల దుర్మార్గం చేత నీ కుమారులు ఎంతో కష్టాన్ని పొందారమ్మా మరణించటం అనేది పెద్ద కష్టం కాదు రోజు మరణించి మరల బ్రతకటం అనేదే కష్టం చనిపోయిన వాడికి ఏం కష్టం ఉందండి అందుకనే శాశ్వతమైన సుఖం ఎవ్వరికైనా ఎక్కడ దొరుకుతుంది అంటే శ్మశానంలో దొరుకుతుంది అని చెప్పారండి వేమన ఎక్కడ దొరుకుతుందని చెప్పాడు ఆయన వేమన ఎక్కడ దొరుకుతుందటండి శ్మశానంలో ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు మానవుడు అక్కడికి వెళ్ళింది రా దేహ వాడికి ఏం తెలియదు వాడు నిప్పు పెట్టినా సరే వాడికి ఏం పట్టదు దేహభావం లేదు కదండి వాడికి అసలు వాడంటూ ఉంటేగా అక్కడ దేహభావం ఉంటుంది ఏమండదు కనుక శాశ్వతమైనటువంటి సుఖమది నీ బిడ్డలు అరణ్యవాసం చేస్తూ రోజు కష్టాన్ని పడ్డారు అజ్ఞాతవాసం చేస్తూ కష్టపడ్డారు నా బిడ్డలు ఒక్కసారిగా కన్ను మూసారు నాకంత కష్టం కాదు కానీ నీవు ఎన్ని రోజులు కష్టపడ్డావు నీ పిల్లల్ని తలుచుకున్నావు పదమూడు సంవత్సరాలు కష్టపడ్డావమ్మా ఎటువంటి ఇల్లాలి అని ఆ కుంతీదేవిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నది నాకు వచ్చిన కష్టమే నీకు వచ్చింది కదమ్మా అని ద్రౌపదీ దేవిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుంది ఇక్కడ నుండి ఎవరు ఎవరి పట్ల మత్సరం లేకుండా హాయిగా ఆనందంగా బ్రతుకుదాం సాధ్యమైనంత వరకు తపస్సు చేసుకుందాం ఎందుకంటే ఉన్న తపస్సు ఖర్చయిపోయింది కదా తెలియక శాపం పెట్టాను నేను పెట్టిన తర్వాత సత్యాన్ని చెప్పాడు అర్ధంగా ఇప్పుడు కూడా వాడిని ఏమన్నదండి ఆవిడ చోర అన్నదండి ఆ చెప్పేది కూడా ఎప్పుడు చెప్పేది వాడు ముందు చెబితే నేను జాగ్రత్త పడేదాన్ని ముందు చెప్పా ఆ పక్కనే ఉన్నాడు వాడు అత్తా నీకు ముందే చెప్పా ఎవరిని శాపం పెట్టద్దని ఉన్నావా నాయనా ఇక్కడే అన్నది గాంధార్ జగన్నాటక సూత్రధారండి అప్పటికప్పుడు ఏర్పించి అప్పటికప్పుడు వాడికి సంతోషాన్ని అందివ్వగలిగిన వాడవ్వడు అంటే భగవంతుడు ఎందుకు ఏడ్పించావురా దాని విలువ కూడా నీకు తెలియాలి కదరా ఇది భగవంతుని సమాధానం అర్థమైందండి మురుగునీరు ఉన్నప్పుడే మంచినీటి విలువ మనకు తెలుస్తుంది అసలు మురుగునీరే లేకపోతే ఈ మంచి నీళ్ళనే మనం ఏం చేస్తాము ఇష్టం వచ్చినట్టు వాడతాం అవునా కదా దాని విలువ ఉండాలి అందువల్లనే చీకటి ఉన్నప్పుడే వెలుతురు విలువ అది తెలుసుకోగలిగితే మానవుడి జీవితం ఉద్యానవనం కాదు నందనవనం అవుతుంది కేవలం ఉద్యానవనం ఎంతవరకు ఉంటుందయ్యా అంటే సీజనల్ ఒక్కో సీజన్లో అది ఉంటుంది ఒక్కో సీజన్లో ఎండిపోతుంది కానీ నందనవనానికి ఎప్పుడూ ఎండిపోవటం అనేది లేదు మనం వెళ్ళి ఉద్యానవనంలో కూర్చోవాలా నందనవనంలో కూర్చోవాలా ఆలోచించుకోవలసింది ఎవడయ్యా అంటే మేధస్సు కలిగినటువంటి మానవుడు వాడి చిత్త మునకే వదిలిపెట్టాడు భగవంతుడు అర్థమైందండి ఇప్పుడు స్త్రీ పర్వం ముగిసింది అర్థమైందండి స్త్రీ పర్వం ఎంతటితో వాళ్ళు వాళ్ళు పలకరించుకున్నారు వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు మాట్లాడారు అంతటితో ఏమైపోయిందండి స్త్రీ పర్వం కూడా అయిపోయింది ఇప్పటికి ఇవాళ రోజున మనం ఎన్ని పర్వాలు పూర్తి చేసుకున్నాం అక్కడికి అక్కడికి నాకన్నా ముందున్నారు మీరు ముసలాన్ని వెనక ఉన్న వాళ్ళు వాళ్ళు పలకరించుకున్నారు బయటకు వచ్చేసరికి పోయింది ఇప్పుడు మనం ద్రౌపదీ దేవి దగ్గరికి రావాలి ఆ ద్రౌపదీ దేవి ధర్మరాజు వద్దకు ఏకాంతంగా వచ్చింది మీరు సింహాసనాన్ని అధిష్టిద్దామని అనుకుంటున్నారు పట్టాభిషేకం కావాలి ఎందుకంటే సర్వం సహా మొత్తం అంతా జయించారు కదా కానీ నేను మాత్రం మీరు సింహాసనం ఎక్కాలి అని అనుకోవడం లేదు ఎవరి మాట అన్నది ద్రౌపదీదేవి నా కుమారులను నిధులు పోవుతున్నటువంటి పంచ ఉప పాండవులను సంహరించినటువంటి ఆ అశ్వత్థామును సంహరించిన తరువాతనే నీవు సింహాసనాన్ని అధిష్ఠించాలి ఒకవేళ నేను వాణ్ణి చంపను అని గనక నీవు అనేట్లయితే నన్ను చంపి సింహాసనం మీద కూర్చోమన్నదండి ఎవరు ఒక స్త్రీ చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసింది మొత్తం దిక్కుల గంతటికి వినపడాలి అని ఇంత బిగిరిగా చెప్పా అని ద్రౌపది అన్నదండి నేను కాదు మౌసల పరం మౌసల దీని తర్వాత శాంతి పర్వం అర్థమైందండి శాంతి పర్వం వస్తే కానీ పట్టాభిషేకం అవ్వదు ఈ పూట పట్టాభిషేకం అయ్యే అవకాశం కనబట్టాల ఎందుకంటే కూర్చున్నా అవ్వచ్చు అవ్వచ్చు బహుశా మౌసల పర్వం కూడా చాలా చాలా చాలా చిన్నది ఇక్కడ ఈ ఉన్నటువంటి వీళ్ళు ఈవిడ ఏమంటుందండి ఆ అశ్వధామను సంహరించి నువ్వు సింహాసనం మీద కూర్చో లేదా నన్ను సంహరించు నే మరణిస్తా ఆ తర్వాత సింహాసనం మీద కూర్చో ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మరణించకుండా సింహాసనం మీద కూర్చునే అవకాశం పట్టాభిషేకం జరిగే అవకాశం ధర్మరాజుకు సంకట వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఆ పక్కనే ఉన్నాడు భీమసేనుడు వాడికి కూడా ఉక్రోషం వచ్చింది ద్రౌపది చెప్పిన మాట సత్యము అన్నా చావగలిగిన వాడు ధైర్యం కలిగినటువంటి వాడు యుద్ధరంగంలో యుద్ధం చేయాలి అంతేగాని గుడారములలోకి వచ్చి యుద్ధం చేయద చేయవచ్చునా చేయకూడదు అందున వీడు ఎటువంటి వాడు వారిని చంపినవాడు వీడు ్రాహ్మణ లక్షణములు వాడికి ఎక్కడా లేవు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ గురుపుత్రులైనటువంటి వాడిని సంహరించవలసింది నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అన్నాడు అనుజ్ఞ కోసం కూడా చూడకుండా ఏమైపోయాడండి బయటికి వెళ్ళిపోయాడు రథాన్ని అధిరోహించాడు గటాదండాన్ని తీసుకున్నాడు ధనలు తీసుకున్నాడు వెళ్ళిపోతాడు ఎవరి కోసం పెడుతున్నాడు అశ్వత్థామ కోసం వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏమైపోయాడో తెలియదు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు పైగా వాడిని చంపడానికి పెడుతున్నాడు కానీ వాడు ఎటువంటి వాడండి చిరంజీవి వాడు మరణించే అవకాశం ఉందా లేదు అటువంటి వాడితో వీడు ఆ అశ్వత్థామ వీడిని కాస్తా ఏం చేస్తాడు సంహరిస్తాడు వాడి దగ్గర బ్రహ్మశిరో నామక అస్త్రం ఉన్నది ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే భీముడు కాదు కదా వాడికి వేయి రెట్లు బలం కలిగిన వాడైనా సరే వాడు ఏమవుతాడు సంహరింపబడతాడు వాడు ఒక్కడు సంహరింపబడితే పర్వాల దాన్ని వెంటనే ఉపసంహరించకపోతే మిగతా లోకాలన్నీ ఏమవుతాయి అది ఉపసంహరించడం వాడికి ఏమైనా వచ్చా రాదు ఏం చేయాలి ఆ ధర్మానందనుడు అదిపోయాడు ఒక్కసారి బాబా వాతావరణాన్నంతటిని ఇలా మార్చేసామేమయ్యా అన్నాడు నేను చేసేదేమీ లేదయ్యా ఎప్పుడూ నిర్ణయింపబడినదే ఇప్పుడు జరుగుతుందయ్యా అన్నాడు ఏం చెప్పాడండి భగవంతుడు చెప్పండి మాట్లాడలేమండి ఎప్పుడూ నిర్ణయమైనదే ఇప్పుడు జరుగుతుందయ్యా అన్నాడండి కనుక మనకు జరిగేది కూడా అంతేనా కాదా ఎవరికి జరిగేవి కూడా ఎప్పుడు మనం పుట్టక ముందేవాడు ఏర్పాటు చేసి ఉరే నీ ఆస్తి ఇదిరా అని మనకు ఇచ్చి ఇక్కడికి పంపించాడు దాన్ని వెంట పెట్టుకునే వచ్చాం మనం ఏది వెంట లేకుండా వస్తామండి సత్కర్మ ఫలం దుష్కర్మ ఫలం రోండి వెంట పెట్టుకు వస్తాం వెళ్ళేటప్పుడు వస్తా వట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట చేసిన కర్మము చెడని పదార్థము చేరునే నీ వెంట నీ వెంట వస్తుంది అందుకని మంచి చేసుకో బతికినంతకాలం కళ్ళు తెరుచు తెరుచుకుని నడువు కళ్ళు తెరుచుకోవడం అంటే ఈ రెప్పలు కాదండి హృదయ నేత్రం తెరుచుకోవాలి జ్ఞాన నేత్రం తెరుచుకోవాలి ఈ కళ్ళు తెరిచిన ఒకటే లేకపోయినా ఒకటే ధృత రాష్ట్రుడు కళ్ళు లేకుండా ఎంతకాలం బతికాడండి వాడికి గొప్ప బిరుది ఇచ్చాడు భారతంలో అంధ ప్రజాపతి అన్నాడు వ్యాసుడు ఆ పదం విన్నప్పుడల్లా నాకు భలే ఆనందంగా ఉంటుంది ఎంత గొప్ప ఊహ వచ్చిందయ్యా నీకు కనుక బతకటన లెక్క కాదండి మనిషిగా బ్రతఘటన లెక్క ఇప్పుడు భీమచేనుడు వెళ్ళిపోయాడు ఏం చెయ్యాలి వాడి సంగతి ఏం చేయాలి వాడు బతుకుంటాడా పోతాడా ఏం చేయాలి అర్జున నీవు వెంటనే బయలుదేరవయ్యా అసలే ఈ భీముడు ఎటువంటి వాడండి బుడుకు వాడికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఆ కారణం చేత సాక్షిని కూడా వెంట పెట్టుకుని కృష్ణార్జునులు రథం పైన బయలుదేరారంట మనోవేగ వాయువేగములతో భీమసేను అందకుండా ఉన్నారు అల్లంత దూరంలో కనబడుతున్నాడు భీమసేన నువ్వు ఆగర ఆగరాగర అంటే ఆగుతడవాడు ఆవిడల్లా ఎవరి మాట వినేటట్టుగా లేడు ఒకవేళ ధర్మరాజు వస్తున్నాడేమో మళ్ళీ వచ్చి అన గ్రంథం రాస్తాడు చీచి అసలు ఆయన వేపు కూడా చూడదు చూస్తే నన్ను చూసి కూడా నువ్వు ఆగలేదంటాడు అందుకని వెనక్కి తిరిగి కూడా చూడద్దు అనుకున్నాడండి కృష్ణ పరమాత్మ పిలిచినా సరే ధర్మరాజా ఈయన చేస్తున్నాడేమో అనుకున్నట్ట భీమసేనుడు అంతేగాని వెనక్కి మాత్రం తిరగలేదు ఎక్కడికి వెళ్ళాడండి సరాసరి వెళ్ళగా వెళ్ళగా భాగీరథి నదీ తీరంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఎవరు అశ్వత్థామ ఎంత దుర్మార్గుడు కదండి వాడు తపస్సు చేయడం ఏమిటంటే దుర్మార్గుడు కనుకనే తపస్సు చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి దుర్మార్గుడు ఏం చేస్తాడు అండి ఇప్పటికీ ఉన్నారు చాలామంది తప్పుడు పనులన్నీ చేయడం దీంట్లో పర్సెంటేజ్ నీకు సంవత్సరానికోసారి కట్ట తీసుకెళ్ళి హుండీలో వేయటం ఎలావండి ఈ పాపాలన్నీ ఎవరు తీసుకోవాలి తీసుకుంటాడా వాడికిం కొని పాపముల మూట నీకు నోట్ల కట్ట వాడికి అంతే ఇంత కూడా తగ్గే అవకాశం లేదు చేశావా అనుభవిస్తావు త్రిపుర వరుస త్రిపుర మాసీ త్రిపురి దివ్యి ఖచ్చితంగా అనుభవిస్తావు కనుక దివ్యాత్మ స్వరూపులరా అలాంత దూరంలో భీమసేనుడు కనపడ్డాడు ఆ భీమసేనుడు ఎక్కడికి వచ్చాడే ఆ భాగీరథి తీరంలో తపస్సు చేసుకుంటున్న అశ్వద్ధామను చూచను ఆ చూచినటువంటి వాడు రేరే బ్రాహ్మణ మళ్ళీ వాడి పదవిని మాత్రం వదిలిపెట్టడా ఎందుకని దాంట్లో ఒక విశేషం ఉన్నదండి అందుకే చెబుతున్నాడు రే రేర్ఖ బ్రాహ్మణ తరిశుధ్యతే చండాలహ నీవు పుట్టడం బ్రాహ్మణ వంశంలో పుట్టావు కానీ పరిశుధ్యతే చండాలహ కోరి చండాలుడవ్యావు ఏదో తెలియక చండాలుడైతే అది వేరే విషయం నీవు కోరి చండాలుడవయ్యావు పోనీ చండాలుడు అయితే అయ్యావు చండాలుడైనా నిద్రపోతున్న వాడిని ఎవడైనా చంపుతాడా చంపరు కనుక నేను నువ్వు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నాం అన్నదమ్ములు దోషమానం నువ్వు చేసిన పనే నేను చెయ్యాలి కదా నువ్వు కళ్ళు మూసుకుని కూర్చో తపస్సు చేసుకోవడానికి నేను నిన్ను చంపుతా అంటున్నాడు వీడు ఏమంటే వాడు కూర్చుంటాడు అండి ఇంత మాట చెప్పిన తర్వాత చంపుతానంటే అశ్వత్థామడు వాడు ఎవరి అమాయి నువ్వు తపస్సు చేసుకోవాలి చేస్తూ ఉండగా నేను చంపాలి నువ్వు తపస్సు చేయి ఈ భీముణ్ణి చంపడం అశ్వత్థామకి అంత పెద్ద సమస్య కాదండి సమస్యే కాదు వాస్తవం ఎందుకంటే అర్జునుడు ఎంతటి విలుకాడో అశ్వత్మ కూడా అంతటి విలుకాడు శత్రుపక్షంలో ఉన్నాడు కనుక వాడిని మనం ఏమి తక్కువగా ఊహించకూడదు వాడికి ఉండే శక్తి సామర్థ్యాలను మనం కీర్తించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది కాదు కదా కీర్తించేది దేన్ని కీర్తిస్తున్నాం శక్తి సామర్థ్యాలను కీర్తిస్తున్నాం అంతటి గొప్ప నేర్పు కలిగిన కానీ ఇదే రథాన్ని పిలుస్తూ భీముని పిలుస్తూ వెనక నుంచి వస్తున్నటువంటి కృష్ణార్జునుల రథాన్ని కూడా చూసాడం ఎప్పుడైతే చూసాడో ఇక నా చావు తప్పదు అనుకున్నాడు నా తండ్రి నాకు చిరంజీవి అని వరమిచ్చినా అది నిజంగా జరుగుతుందో లేదో అనే అనుమానంలోనే ఉన్నాడు ఎవరు ఎవరిని చూడ చూడడం చేత అర్జునుడిని చూడడం చేత ఆ అర్జునుడు కూడా ఎలా ఉన్నాడు ఒకటి దైవ బలము రెండవది ధైర్య బలము రెండవ వాడెవరు సాక్ష్యకి వాడికి ఉన్నటువంటి ధైర్యం ఇంకెవడికి లేదు అయితే ఆర్ లేకుంటే పార్ ముందు దూకకు దూకరా అని చెప్పే స్వభావం కలిగిన వాడెవరు సరే కాళు చేతి నువ్కో అటువంటి స్వభావం కలిగిన వాడు సాక్షి కనుక ధైర్య బలం ఉన్నది కృష్ణ పరమాత్మ ఉన్నాడు కనుక దైవ బలం ఉన్నది వస్తు వాడి దగ్గర అస్త్ర బలము ఉన్నాయి ఇన్ని బలాలు కలిగినటువంటి అర్జునుని రాకను చూచాడు ఇంకా తనను రక్షించగలిగినది బ్రహ్మశిరోనామక అస్త్రమే అనుకున్నాడు ఆ తండ్రి ఉపదేశించిన అస్త్రాన్ని ప్రయోగించాడు ఎప్పుడైతే ప్రయోగించాడో అక్కడ ప్రత్యక్షం అయ్యాడు వ్యాస భగవాను బ్రహ్మాస్త్రం ఏం చేస్తుందండి ఇప్పుడు కన కణకన మండిపోతూ వస్తుందండి ఎక్కడికొస్తోంది ఈ అర్జునుడు ఉన్న రథం గోడుపుకొస్తుంది కృష్ణ పరమాత్మ చూచాడండి క్షణం ఆలస్యం చేయకుండా పార్థునకు చెప్పాడు యనా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవయ్యా అన్నాడు ఆచరిష్యామిష్యంతే బ్రహ్మనామకాన్వేణం ప్రాప్తిలోకా లోకాలకన్నిటికీ దుర్గతి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ప్రయోగించవయ్యా అన్నాడు అర్జునుడు అన్నాడు బావా వాడు ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం దాన్ని వాడు ఉపసంహరించాలి మళ్ళీ నేను ప్రయోగించడం ఏమంటే చంపేస్తా ముందు ప్రయోగించమన్నాడు అండి లేదు ఇదే మాట చెప్పాడు నువ్వు ప్రయోగిస్తావా లేదా గద్దించాడు అని లోకాలను కాపాడాలి ముందు అందుకోసం ప్రయోగించమన్నాడు వెంటనే ప్రయోగించాడండి ఇప్పుడు ఈ రెండు అస్త్రాలు కలిసి బగబగ మండుతుంటే వ్యాసుడు అక్కడకు వచ్చి నిలబడ్డాడండి మధ్యలో అదే క్షణంలో నారదుడు కూడా వచ్చాడు అక్కడి వాళ్ళు మహానుభావులండి లోకానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వ్యాఘాతం కలుగుతున్నా అప్పుడు ఉండేటువంటి సత్పురుషులను కాపాడడం కోసం ఆ భగవత్ ప్రేరితమైనటువంటి ఋషిశక్తి లోకంలో సంచరిస్తూ ఉంటుంది మనకు వాళ్ళు ఋషులంటే సినిమాల్లో కనపడినట్టుగా ఓ కుప్ప గడ్డాలు చేతులు దండము కమండలము ఇవన్నీ ఉండకపోవచ్చు ఇదిగో ఈ అమ్మలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళండి వాళ్ళు ఋషులే ఆ ఋషులను ఆశ్రయించడం చేతనే మన జీవితం ఏమవుతుంది చక్కబడుతుంది ఎటో ఎదో వెళ్ళేటువంటి దానికి ఏమండి నీళ్లు అట్టా అట్టా వంకర్లు తిరిగి ఏదో వెళ్ళకూడంతో పెడుతుంటే మనం ఏం చేస్తామండి ఆ నీళ్ళు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తావా లేదా ఆ అడ్డుకట్ట ఎవరయ్యా అంటే మడి అని చెప్పావా లేదా ఆ మడియే ఈ ఋషి తత్వము అన్నారు దాన్ని ఏమన్నా ఋషి తత్వం కనుకనే వ్యాస భగవానుడు నారదుడు కూడా అక్కడికి వాళ్ళ ఇద్దరి శక్తి చేత బ్రహ్మాస్త్రాన్ని ఆ మధ్యలో నిలబెట్టారండి వ్యాసభగవానుడు చెప్పాడు మీరు తెలివి ఉండి పని చేస్తున్నారా తెలివి లేక పనిచేస్తున్నారా అస్త్ర శస్త్రములు ఉన్నది దుర్వినియోగం చేయటం కోసం కాదు ఏ మంత్రమైనా దేనికి ఉపయోగపడాలండి క్షత్రం స్వర్గం కథ గచ్చే అస్త్రపూతమి ప్రభో సంగర్ష జస్ మంత్రం చాలా గొప్పగా చెప్పాడు వ్యాస భగవాను ఇక్కడ ప్రత్యక్షంగా తనను తానే నేను చెప్పిన మాట ఇది అని చెప్పుకుంటున్నాడు భారతంలో ఏ మంత్రమైనా రక్షణ కోసం వచ్చింది కానీ భక్షణ కోసం రాలేదు ఏం చెప్పామండి ఇప్పుడు మనం చెప్పండి మొత్తం అందరూ చెబితే ముందుకెడతా ఏ మంత్రమైనా రక్షణ కోసమే కానీ భక్షణ కోసం కాదు అవునా కాదా దాని పేరే మంత్రం మంత్రం అంటే ఏంటి అర్థం మననా త్రాయతి మంత్రాయతి అంటే రక్షించడం అవునా ఏమండి మంత్రం అవునండి నేను చాలా కాలం నుంచి చేస్తున్నానండి అయినా నాకేమి దానివల్ల ఉపయోగం కలగలేదు ఇంకేదన్నా మంత్రం ఉంటే చెప్పండి ఈ మంత్రం మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకో మంత్రం మీద మాత్రం ఉంటుందనే ఉన్నది నువ్వు ఎంతకాలం చేసినా నీకు ఏ విధమైన ప్రయోజనం కనబడటం లేదు అంటే నీ యొక్క అనుభవము ఎటువంటిదని చెప్పాలండి ప్రబలము అని చెప్పాలి ఏం చెప్పాలి ప్రబలం ఇలాగ చెప్పుకున్నాం కదా సామాన్యం ప్రబలం ఎంత చేసినా ఎన్ని చేసినా తరగందేది ప్రబలం అయినది సామాన్యమైంది అయితే మామూలుగా నీకు ఉపయోగం జరిగేది రా ఇది ప్రబలం కనుక పోయేది కాదు అనుభవించాల్సిందే అంతే నువ్వు ఏమన్నా చెయ్యి ఎన్ని యజ్ఞాలు చెయ్యి యాగాలు చేయి నీ కర్మ నీకే ఉంటుంది అంతే ఏలూరులో వేదం చదువుకున్న పండితుడు ఉన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన మూడు సంవత్సరాలు ఏమైంది పోయి చాలా గొప్పవాడు వేదానికి అర్థం కూడా తెలిసినవాడు ఎనిమిది మంది సంతానం పరమ దరిద్రం రోజు ఇంటికి వెళితే భక్షం ఎత్తుకుని ఇంటికి తీసుకు ఆ ఇల్లాలు కూడా ధర్మం నడుచుకుంటుంది అయినా దరిద్రం వాళ్ళని వదిలిపెట్టడల్లా ఎందుకు ఇంత దరిద్రాన్ని పొందుతున్నారో తెలీదు ఒక రోజున భిక్షాడనకు జాగ్రత్తగా వినాలండి కచ్చితమైనటువంటి చరిత్ర జరిగింది ఇది ఆ బిక్షకుని వచ్చే సమయంలో గారడి వాడు మీద గారడీ చేస్తున్నాడు ఆడు ఆ మామిడి విత్తనాన్ని పాతి పెట్టాడు అప్పటికప్పుడు మొక్క వచ్చింది దానికి కాయ వచ్చింది దాన్ని కోశాడు ముక్కలు కోశాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టాడు ఆశ్చర్యంగా ఉన్నది వరే నిజంగా కాయ వచ్చిందిరా మనం తిన్నాను రా ఇప్పుడు తింటే లోపలికి వెళ్ళిన తర్వాత అవుతుందో నిజంగా కాయేనా మళ్ళీ ఏంగా మారిపోతుందేమో ఆ గారు చేసినట్టుగా ఏమండి ఏమిటా ఈ పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరికి ఏమి లేదు అంతా బాగానే ఉన్నారు ఆ పాముతో ఆడించాడు అది మాయం చేశాడు ఇది మాయం చేశాడు ఏమండి సిద్ధేవుకి మీకందరికి తల్లిశ్వరి వేరు నాకు పది రూపాయలు ఇవ్వమన్నాడు తాయెత్తులు ఇస్తా రూపాయలు ఇవ్వమన్నాడు ఇట్లా ఈశ్వరి వేర్లు విసిరేసాడు తాయెత్తులు విసిరేశాడు వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు మొత్తం ఆ గారడి ఆట అయిపోయింది అయిపోయేంత వరకు బ్రాహ్మణుడు అక్కడే ఉన్నాడు వేద పండితుడు వాడు మొత్తం అంతా లెక్క పెడితే వాడికి పదిహేను వందలు వచ్చింది మూడు గంటలు వాడు రోడ్డు మీద గారడి ఆట ఆడితే వాడికి ఎంతకు వచ్చిందండి డబ్బు అంటే నెలకెంత వాడి జీతం ఈ లెక్క ప్రకారం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆ రోజుల్లోనే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటే ఇప్పుడు లక్షలతో సమానం ఇదేదో బాగుంది ఈ వేదాన్ని నమ్ముకుని నేను ఎక్కడైనా సంభావన వస్తుందేమో అని పెడితే నాకెవ్వరూ ఇవ్వటం లేదు బెచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుంది నాకు అతిథ పట్టింది ఈ గారెడీ నేర్చుకుందామని అందరూ వెళ్ళిపోయారు గనుక డబ్బులు లెక్క పెట్టుకుంటున్న వాడి దగ్గరకు వెళ్ళి ఈ విద్య నాకు నేర్పుతావా అని అడిగాడు ఈ బ్రాహ్మణుడు మీకు నేర్పరాదు అన్నాడు గారడేవాడు ఎందుకు నేర్పరాదు నేను మనిషిని కాన మీ మెడలో ఈ తాడు ఉన్నది కనుక నేర్పర్రాదు అన్నాడు అండి ఏ తాడండి యజ్ఞోపవీత నేర్పకూడదన్నాడు ఈ బ్రాహ్మడు ఏమన్నాడో తెలుసా అండి వేద పండితుడినా తీసేస్తానయ్యా అన్నాడు తాడే గనక అడ్డం అయితే తీసేస్తా నేర్పుతావా అది తీసేస్తే నేర్పుతానన్నాడు అప్పటికప్పుడు తీసి పక్కన పడేసాడంటే దరిద్ర బాధ అంతగా ఉన్నది ఆ బ్రాహ్మణులకు ఫలానా రోజున పలానా చోటుకి నువ్వు రావయ్యా అన్నాడు ఆ చోటుకి వెళ్ళాడు ఎక్కడా చోటు శ్మశానం ఓ మొగ్గు వేశాడు ఏవో అక్షరాలు రాశాడు నీ ఒంటి మీదున్న వస్త్రాలీ తీసి దిశమలతో వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడ కూర్చో బట్టలు కట్టుకోకుండా కూర్చోవాలి నేను మంత్రం చెబుతా ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయి అరగంట అయ్యేటప్పటికి నువ్వు ఎట్లా ఉన్నావో అలాగే ఉండే ఒక స్త్రీ నీకు కనపడుతుంది ఆవిడ్ని చూచి మనస్సు చెలించిందా పిచ్చివాడి అయిపోతావు చెలించకుండా నీకు ఏం కావాలో అడుగు ఆవిడ ఇచ్చేస్తుంది ఈ విద్య కావాలంటే ఏ విద్య ధనం కావాలంటే ధనం ఏదైనా ఇస్తుంది అలా నా రోజునన్నాడు ఆ రోజున వచ్చాడు వాడు ఈ బ్రాహ్మడు చక్కగా వెళ్ళాడు స్నానం చేశాడు ఉన్న పట్లనే తీ చౌదల పారేశాడు ఆ ముగ్గులో కూర్చున్నాడు వాడు వచ్చి ఉపదేశం చేశాడు జపం మొదలు పెట్టాడు అరగంట అయింది గంట అయింది గంటన్నర అయింది తెల్లవారు ఈ గారడి వాడికి పోయిన తెల్లారితే ఎవడైనా దేన్నైనా మోసుకొని ఇక్కడికి వస్తే మమ్మల్ని చూస్తే ఏం చేస్తాడు వాళ్ళు చంపేస్తారు దగ్గరకు వచ్చి బ్రాహ్మణోత్తమ పాపనాయన ఇంతసేపు చేసావు అరగంట అయ్యేటప్పటికీ వస్తుంది అన్నా ఆ వచ్చేయాలే ఎవరు కనబడలేదా నీకు ఒడు కనపడలేదయా అరగంట నుంచి ఏమిటో గంటన్నర అయింది నేను చేయటం మొదలుపెట్టి ఎందుకు రాలేదు అని సంశయం కలిగింది జాగ్రత్తగా వింటున్నారా ఆ బ్రాహ్మణి లేపి పక్కన ఉండమని తాను వెళ్లి స్నానం చేసి వస్త్రాలన్నీ తీసి వచ్చి అక్కడ కూర్చున్నాడండి వాడికి ఇత పూర్వమే ఆ మంత్రం అనుసంధానం ఉన్నది గనుక వాడు మొదలు పెట్టగానే ఆవిడ వచ్చింది ఆ బ్రాహ్మడు చేస్తే నువ్వెందుకు రాలేదు అని గడ్డించి అడిగాడు ఈ గారుడేవాడు ఆవిడేమున్నదో తెలుసినా నేను వద్దామని బయలుదేరానయ్యా మంత్రానికి అధీనమైన దాన్ని తీయ అక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్రాహ్మణుని వెనుక గాయత్రుమాత భగభగమని మంటలతో నిలబడి ఉన్నదయ్యా నన్ను ఏం చెయ్యమంటావు నేను అక్కడికి వెళ్ళలేనయ్యా వాడి ప్రారబ్ధం అంత బలీయంగా ఉంది నువ్వేం చెయ్యలేవు లేకపోతే నువ్వు కూడా చస్తావని చెప్పింది ఆ దేవత ఎవరికి చెప్పిందండి గారడి వాడికి ఆ గారడే వాడు తన దగ్గర ఉన్న డబ్బంతా బ్రాహ్మడి చేతిలో పెట్టి నీ బట్టలు నువ్వు కట్టుకుని మళ్ళీ ఒడుగు చేసుకుని ఆ సంధ్యం వేసుకోవయ్యా నా ప్రాణాలు పోతాయేమో అని భయంగా ఉన్నది అంత బలవత్తరంగా ఉన్నది అనుభవించవలసినదే అని గారడీ ఇంటికొచ్చి ఆ దరిద్రాన్ని బ్రతికున్నంత కాలం అనుభవించి మూడు సంవత్సరాల క్రితం వేద పండితులు ఎట్లా బతుకుతున్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఆయనకి ఎందుకు ఆ దరిద్రం పట్టింది అంటే ఎందుకు వచ్చింది అంత దరిద్రం ఆయన వచ్చింది అనుభవించవలసి కనుక దివ్యాత్మ స్వరూపుల తాను చేసింది కానీ చెయ్యకపోయినా వచ్చేది కానీ ఇప్పుడు చేసుకుంటూ ఉండేది కానీ ఎవరైనా అనుభవించవలసిందే ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారు దీంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి భర్త చేసిన పుణ్యంలో సుఖం భార్యకు వస్తుంది పొరపాటును కూడా ఎవరు చేసిన పుణ్యం వాళ్ళకేనండి మాట భార్య పుణ్యం భార్యకే భర్త పుణ్యం భర్తకే అర్థమైందండి అంటే వాళ్ళు ఈ లోకానికి వచ్చిన తరువాత చేసినటువంటి కర్మలను అనుసరించి అనుభవిస్తున్నారు ఇద్దరూ కలిసి ఒక్కటిగా జీవించడం కోసం కేవలం పురుషార్థ సాధన కోసమే వివాహము దేనికోసం వివాహం చెప్పండి గట్టిగా పురుషార్థ సాధనము అది ధర్మం పురుషార్థం చెప్పారు కనుక కేవలం మగవాడు చేసేదని కాదు ఆడవాళ్ళకు కూడా ఉన్నవి పురుషార్థాలే అట్లా ఎట్లాగయ్యా స్త్రీలో కూడా ఓ పురుషుడు ఉన్నాడు పురుషునిలో కూడా ఒక స్త్రీ ఉన్నది శాస్త్రం చెప్పిన మాట ఇది అర్థం ఏందండి ఖచ్చితంగా ఉన్నది ఎలా ఉన్నది అనేది స్వర్గారోహణ పర్వంలో మనకు భారతంలోనే తెలు తెలుస్తుంది మీరు తెలుసుకుంటారు ముందే చెబుతారు రుచి ఉండదు కనుక అప్పుడు తెలుసుకున్నాం స్త్రీలోనే పురుషుడు ఎక్కడ ఉన్నాడు పురుషుల్లోనే స్త్రీ ఎక్కడ ఉన్నాడు వామభాగం చెప్పడం అనేది జనాథిక లోకం అందరికీ తెలిసింది అది కాకుండా స్త్రీత్వం పురుషుల్లో ఉన్నది ఓంవత్వం స్త్రీలో ఉన్నది ఎక్కడ ఉన్నదో స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుకు దేవేంద్రుడు చెబుతాడండి స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత చెబుతాడు అప్పుడు మనం వినవచ్చు కనుక ఎవరి పుణ్యం వాళ్ళది ఎవరి పాపం వాళ్ళది కేవలం పురుషార్థ సాధన కోసమే వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు అర్థమైందా వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళరు వచ్చేటప్పుడు కలిసి రాలేదు కనుక ఏది కలిసి పంచుకోరు కలిసి పంచుకునేది ఏదయ్యా ఈ లోకంలో సంపాదించినవి ఏవైతే ఉన్నాయో అవే పంచుకుంటావు అవి ఇక్కడే వదిలి పెడతావు కదా అవునా కాదా వెంట తీసుకు మాత్రం పంచుకునేవేవి లేవు ఎవరిది వారి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది శాస్త్రం వేదం ఏవో ఇవన్నీ కూడా బయట పుట్టినటువంటి పొకారులు అంతే ఆయన దాంట్లోంచి మాకు సోకం వస్తుంది మా దాంట్లోంచి ఆయనకి పావు గొంతు పెడుతుంది ఎక్కడికి వెళ్ళదు అని ట్రాన్స్ఫర్స్ లేవు తూచి అంతే ఎవరితో వాడు చేసుకోవాలి నిర్ణయానికి వచ్చారా లేదా వచ్చారా అండి ఏదో లేవురా నీ పనేదో నువ్వు చెయ్యి మేం చెప్పు మేము చెప్పు తర్వాత మీరు చేసిన దానికి మీకు వస్తుంది అంటే ఆయన చేసిన దానికన్నా ఎక్కువ పొందుతారు మీరు ఎందుకంటే ఏ భావనతో చేశారు అనేది కావాలి ఇక్కడ భావగ్రాహి జనార్దన ఒప్పుకుంటారా లేదా కనుక మీరు దేవు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇక్కడ వాడికి పంచపాత్ర ఉత్తరణ హరివాణ్ణ వాడు స్నానం చేసి వచ్చేటప్పటికి పెట్టకపోతే చంపేస్తాడమ్మా ఏం చేస్తున్నాను చస్తున్నాను అని పెట్టడం కాకుండా అతడు నాకు దైవం కనుక అతడికి నేను చేయవలసినవి చేయాలి చాలు ఇంకేమక్కర్వా అంటే ఊరికే పంచపాత్ర వద్దరనే ఒక్కడి పెట్టడం కాదండి వాడికి ఏది కావాలంటే అది చేయటం భాస్కర్ శర్మ చెప్పాడు కనుక నేను ఇవి మాత్రమే పెడతా ఇంకోటి అడిగాలంటే తంత అంటే కష్టం వాడికి ఏది కావాలంటే అది చేయటం రెండో విషయం అండి కేవలం అతడికి చేయడమే కాదు అతడికి సంబంధించిన వారికి కూడా చేయటము కూడా గొప్ప పుణ్యమే అతడికి సంబంధించిన వారంటే ఎవరండి తల్లిదండ్రులు అత్తమామలకు సేవ చేసినటువంటి కోడలు ఎటువంటి స్థితిని పొందుతుందో శివ పురాణంలో ఒక కథ చెప్పబడింది అండి చాలా దివ్యంగా అత్తమామలకు ఆవిడ కొడుక్కన్నా ఎక్కువగా సేవ చేస్తుంది ఇవాడి రోజున ఎవరున్నారండి మా అత్తగారంటే నాకు చాలా ఇష్టం అండి ఆవిడ ఉంటే ఎప్పుడన్నా కసురుకుంటాం విసురుకుంటాం ఏదో మానవ దేహం కదా అందుకోసం నేను ఓల్డేజ్ హోమ్లో పెట్టానండి అక్కడంటే ఆవిడ సుఖంగా ఉంది బాగా ఏమి మేథస్ అండి చాలా పొరపాటు నేను చెప్పాను కదా నాకు తెలిసినంతవరకు అంటే నా మానసిక స్థితి అండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది భగవత్తుడు తెల్చాలి అర్థమైందా కేవలం నా మనోగత భావన నేను నాకు చేతునైనంతవరకు నాకు తెలిసినంత వరకు ఓల్డేజ్ హోములన్నీ మూతపడాలి ఆయా తల్లిదండ్రులను కొడుకులే జాగ్రత్తగా తీసుకెళ్లి పూలలో పెట్టి చూడాలి ఇది నా కోరిక ఖచ్చితంగా పని మొత్తం మూతపడానికి సాధ్యమైనది తొందరగా మేము ఏదో ముసలాన్లకి సేవ చేస్తున్నాం వాళ్ళు ఏదో మేము చూస్తున్నామని ఆ నిర్వహం నిర్వాహకులు అనుకుంటున్నారు కానీ ఆ కొడుకులందరు చేసే భాగంలో భాగం ఆ పాపంలో భాగం వాళ్ళకు కూడా వస్తున్నదండి కర్త కారయిత చైవ ప్రేరక శనుమోదక హాని ఉన్నది కదా కనుక పొరపాటును కూడా నువ్వు ఇంకా చిన్నపిల్లలు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉన్నారే వీధి బాలలు అని ఉన్నారు వాళ్లకు కావలసిన సేవ చేయి తల్లిదండ్రులు కానీ వదిలేసి పారేసినటువంటి పిల్లలు రోడ్డు మీద దుమ్ము ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి టలంట్ పోయి చక్కగా నీళ్లు మంచి బట్టలు పోయి వాళ్ళను కూడా చదువుకోవడానికి ఉద్యుక్తులను చేయి నీకు చేతనైనంత వరకు సేవ చేయి అప్పుడు నీవే భగవంతుడుగా మారుతావు అంతేగాని దిక్కులేని ముసలాళ్ళకు నేను దిక్కు అని చెప్పకూడదు ఒకవేళ కొడుకు తీసుకొచ్చి తండ్రిని దిపితే వాడిని గదిలోకి తీసుకెళ్లి చచ్చేటట్టు కొట్టి మీ నాన్నని అమ్మని నువ్వే తీసుకెళ్ళరా అని చెప్పాలని ఇంకోసారి ఎక్కడికైనా తీసుకెళ్ళావో చంపేస్తాను వాడు వీడి పేరు చెబితే భయపడేటట్టుండాలి రాధానంద స్వామి వారు నాకు వాట్సాప్ పంపించారండి సుమారు ఒక అరగంట సేపు దుఃఖం వచ్చింది నాకు వాస్తవం చెబుతున్నాం మా ఆవిడ కూడా అడిగింది ఎందుకండి ఆ ఫోన్లో ఏమన్నా వచ్చిందా ఎవరన్నా అడిగారా ఏమన్నా అన్నారా ఎందుకండి ఎవరన్నా పోనీ ఏమన్నా వెనకూడని వార్త విన్నారా ఎందుకు ఎడుస్తున్నారు అని ఆవిడ అడిగితే సమాధానం చెప్పలేకపోయా నేను కుక్క పోయింది ఎవరికైనా ఈ కుక్క దొరికితే మా ఇంటికి తెలియచేయండి అని వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు ఇస్తూ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అది చూచి ఓల్డేజ్ హోమ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు వీరి కుక్క కోసం రాశారు ఆ కుక్క మా దగ్గరే ఉన్నది ఇప్పటికీ అది వచ్చి మూడు రోజులైంది మీరు మీ అత్తగారిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చి ఇక్కడే ఉన్నదండి ఆవిడని వదిలిపెట్టకుండా ఆ కుక్క ఉన్నది ఆవిడ కోసం కానీ ఆవిడ కోసం ఆ కోడలు ఉండలేకపోయిందండి కుక్క పోతే కనబట్టలేదని పేపర్లో వేసింది అత్తని తనకు తాను తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చింది ఏమి న్యాయం అండి మనం అంతా ఎటువెడుతున్నాం మనం ఎన్నో వసతులు వస్తున్నాయి అనేకం ఉన్నాయని అనుకుంటున్నాం కానీ చాలా దుర్మార్గమైన స్థితిలోకి వెళుతున్నాం పెద్దల ఒక్కసారి ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు చెప్పండి ఈ పరిస్థితులు తరువాత తరువాత తల ఎత్తకుండా చూడండి మరణించే సమయంలో అయినా ప్రశాంతంగా ఆ ప్రాణి వెళ్ళిపోవాలి చాలా ప్రశాంతంగా దుఃఖపడుతూ ఏడుస్తూ మొత్తుకుంటూ వెళ్ళకూడదు కదా చాలా ప్రశాంతంగా నిర్మలంగా వెళ్ళిపోవాలి అలా వెళ్ళగలిగితే అలా వెళ్ళడానికి మనం సేవ చేస్తే ఎంత పుణ్యము చెప్పలేముడి గంటన్నరసేపు ఆ భర్త కూర్చుని చేసిన సంధ్యావందనం వల్ల వచ్చేటువంటి పుణ్యం కన్నా నీవు చేసినటువంటి పుణ్యం వల్ల నీకు వచ్చేటువంటి పుణ్యం కొన్ని కోట్ల రేట్లు ఎక్కువగా ఉంటుంది అని నిర్ద్వంతంగా చెప్పగలిగిన ఈ వి ఖచ్చితంగా వస్తుంది అందుకని ఆ భర్తకు ఏ విధంగా సేవ చేసినా వస్తుంది మా కోసం మేము చేసుకోవద్దా అని అంటారేమోనని వాడు చేసిందంటే సగం నీకు వస్తుందిలే అని ఏదో సర్ది చెప్పారు పెద్దవాళ్ళు అంటే ప్రత్యేకించి చేయవలసిందేమీ లేదు అతడికి సేవ చేస్తే చాలు చాలా మంచి ప్రశ్న వేశారు మా అనురాధ గారు ఏమండి కేవలం వాడికొక్కడికే కాక వాడికి సంబంధించిన వాళ్ళకు కూడా మనం సేవ చేయాలి భార్యలు కేవలం ఒక్క భార్య నాండి చేయవలసింది అంటే భర్త కూడా చేయవలసి ఉన్నదండి ఆవిడ ఎవరు కాదు యాదేవి సర్వభూతేశు ఛాయారూపేణ సంస్థిత నమస్త ఛాయారూపేణ అంటే భార్య ఏ ఛాయ మంత్రం చెబుతున్నది వివాహ మంత్రం పెద్దలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చారు మన దగ్గరికి మహానుభావులు చీరాల నుంచి ఏవండి ఛాయ ఇవానుగత అని మంత్రం చెబుతున్నది నీ నీడలాగా నీ వెంట ఉండి అనుసరిస్తుందిరా భారతంలో కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామండి యక్ష యక్షుడు అడిగాడు కుటుంబంలో ఆ భర్తకి అసలైన స్నేహితుడు ఎవరు అంటే ఏమని చెప్పాడు ఎక్కువ భార్య అని చెప్పాడు అవునా కాదా ఎవరు స్నేహితుడు భార్య కనుక అంతకు మించిన వాళ్ళు ఎవరు కనుక ఆవిడికి కష్టం వస్తే వాడు చేయాలి వాడికి కష్టం వస్తే ఆవిడికి చేయాలి ఆవిడ తల్లిదండ్రులకు వాడు చేయవలసిన పని లేదు ఎందుకంటే వాళ్లకు కొడుకులు ఉంటారు కనుక ఒకవేళ వాళ్ళు కొడుకులు లేక కేవలం నావలనే ఆడపిల్లలు కలిగిన వాడైతే అటువంటి వాడికి కూడా ఎవరు చేయాలండి ఈ అల్లుడే చేయాలి అంతే ఎందుకంటే కొడుకులు లేరు ఖచ్చితంగా చేసి తీరవలసిన పరిస్థితి మానవ సంబంధం ఆత్మీయమైనటువంటి సంబంధం హృదయగతమైనటువంటి సంబంధం అందువల్ల ఎవరి పుణ్యం వాళ్ళది ఎవరి పాపం వాళ్ళది ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా అది లెక్క హరణమ పార్వతీ పదయేరేవఖర్ర నారదుడు వచ్చాడు ఎక్కడికి వ్యాసుడు వచ్చాడు మనం అక్కడే ఉన్నాం అవునా అండి ఆ ఎడు తిరిగిన ఎన్ని కొమ్మల్లో ఎగినా ఎక్కడికి రావాలి ఏ పండు చూసిందో ఆ పండు దగ్గరికి రావాలి ఎవరు కోతి ఏమండోయ్ కనుక పండు దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు నారదుడు వచ్చాడు వ్యాసుడు వచ్చాడు మీకేమైనా బుద్ధి ఉందా లేదా లోకల్ని నాశనం చేయడం కోసం వేస్తారా ముందు ఉపసంహరించండి అన్నారు ఎవరిని ఎప్పుడైతే అన్నారో అర్జునుడు మెదలకుండా ఉపసంహరించాడండి మెదలకుండా ఉపసంహరించాడు వారు మాత్రం ఉపసంహరించ నువ్వెందుకు ఉపసంహరించలేదురా నాకు రాదు అనలేదండి వాడు ఉపసంహరించడం నాకు రాదు అనలాస భగవన్ పాండవ నాశనము కొరకే నేను ప్రయోగించాను ఇప్పుడు అది ఎప్పుడు ఉపసంహరింపబడాలి పాండవులందరినీ నాశనం చేసిన తర్వాతనే ఉపసంహరింపబడాలి కనుక ముందుగా ఉపసంహరించేటువంటి అవకాశం లేదు నా సంకల్పం అర్జునుడు చేసిన సంకల్పం అది కాదు ఆ అస్త్రము తనను ఏమీ చేయకుండా ఉండడం కోసమే ప్రయోగించాడు ఆ కారణం చేత అతడు ఉపసంహరించుకున్నాడు ఇప్పుడు అది పరిపూర్ణంగా పాండవులందరినీ నాశనం చేసి తీరుతుంది పాండవ నాశనాన్ని చూస్తే తప్ప నేను చల్లబడనన్నాడు వ్యాసుడు చెప్పాడు వరి దుర్మార్ కూడా బ్రాహ్మణుడయ్యుండి నువ్వు నీ తండ్రి కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చండాలు చేరారు బ్రాహ్మణ తత్వాన్ని వదిలిపెట్టారు మంత్రాలు దగ్గర ఉన్నాయి కదా అని ఇష్టం ప్రయోగించి లోక కంటకులై చండాలు కాక రాక్షసులయ్యావు ఇప్పుడు ఏమయ్యావు నువ్వు రాక్షసుడవయ్యావు కనుక ఇప్పటి నుండి ముప్పది వేల సంవత్సరముల వరకు దుర్గంధ భూయిష్టమైనతో భూమండలమునందు సంచరిస్తావుగా ఎన్ని వేల సంవత్సరాలండి కలియుగ అంత వరకు అడుగు ఉంటాడు మన పుణ్యం మన భాగ్యం ఆ దుర్గంధం వాడు ఇటువైపు వచ్చాడా ఆ వాసం తప్ప శాపం పెట్టింది ఎవరండి వ్యాస భగవానుడు నారదుడు శాంతపరిచాడు వ్యాసుని ఇంకేమి శాపం పెడతాడో వాడు పుట్టింది బ్రహ్మవంశ సంజాతకుడు ద్రోణాచార్యుని యొక్క కొడుకు సామాన్యుడు కాదు అందులో కృపాచార్యుని చెల్లెలు కురుపు ఉన్నదే మహాపతివ్రతా ఏం చేయాలి ఇప్పుడు తండ్రి వాడికి చిరజీవి అనేటువంటి వరాన్ని ఇచ్చిన ఆ వరాన్ని కూడా భగ్నం చేసి వాడిని చంపగలిగినంత శక్తి ఎవరికి ఉన్నది వ్యాసుడికి ఉన్నది ఎందుకంటే పలక మీద గీత గీసాం ఆ గీత చిన్నది కావాలంటే ఏం చేయాలి పైన పెద్ద గీత గీయాలని తిమ్మరుసు మనకు చెప్పాడు అవునా కాదా కనుక ఇప్పుడు ద్రోణాచార్యుని కన్నా వ్యాసుడు పైవాడవునా కాదా వ్యాసుని ముందు ద్రోణాచార్యుడు గీసిన గీత ఏమవుతుంది చిన్నదవుతుందా వదా కనుక వ్యాసుని యొక్క శాపంచేత ఆయన వరాన్ని కూడా ఛేదించి విని చంపగలుగుతాడు అంత పరిస్థితి దాకా తీసుకురాకూడదు అని నారదుడు అడ్డుపడి వ్యాసుని శాంతపరిచి కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాడండి పరమాత్మ నీకన్నా లోకంలో తెలిసిన వాడు ఎప్పుడయ్యా యోగేశ్వరేశ్వరుడవు సర్వం సహా కారణ కారణుడవు నీవే అవ్యయుడు నీవే ప్రపంచమంతా జగత్తా కదులుతుందయ్యా నా మాట విని ఈ భీభత్సాన్ని కాస్త ఆపవయ్యా ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆ బ్రహ్మాస్త్రమును ఉపసంహరించమని అర్జునుకు చెప్పారండి ఏ బ్రహ్మాస్త్రాన్ని అశ్వద్ధామ వేసిన దాన్ని అప్పటిదాకా వ్యాసుని మాట వల్ల బ్రహ్మాస్త్రం ఆ మధ్యలో భగభగలేదు అశ్వత్మ పళ్ళు కొరుకుతున్నాడు అక్కడ నాకు వ్యాసుడు షాపు పెడితే పెట్టాడు మొత్తానికి నా బాణం వెళ్ళి వాళ్ళని చంపాలి ఇదే వాడు ఏ స్థితిలో ఉన్నాడని చెప్పాలండి కనుక మనిషికి ఆగ్రహం ఎంత పతనం చేస్తుందండి కోపం మొట్టమొదటిది నాశనం చేసేది కామము రెండవది క్రోధము ఈ రెండు కలిస్తే అగ్ని వాయుదేవుడు కలిస్తే ఎంతో ఈ రెండు కలిసిన అంతేనండి అగ్నిహోత్రుడికి వాయుదేవుడు బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడైనా ఒక్క చోట వేసవి కాలంలో ముట్టుకున్నాడ మా చిన్నతనంలో చూసేవాళ్ళం కృష్ణ లంక విజయవాడ ఎప్పుడు చూసినా లంకలో మాకు ఉన్నట్టే ఉండేది అది ఏమండి ఎవడైనా పెడుతున్నాడేమో అని భయం తెలీదు అందుకని రాత్రి తెల్లవారులు కాపలా ఇట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం ఆ అగ్నిదేవుడు ఒక్క చోట ముట్టుకుంటే ఆ ఫ్రెండ్ను పలకరించడానికి వాయుదేవుడు వచ్చేవాడు వీళ్ళిద్దరూ కలిస్తే ఆ ముట్టుకున్న ఇల్లు ఒక్కటే కాదు ఆ బజారు మొత్తం అందరినీ పలకరించేవాడు వాడు ఇద్దరు కలిసి చాలా ప్రమాదంగా ఉండేది ఇక్కడ కూడా అంతే అందువల్ల సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని శాంతపరచడం కోసం ఆ కృష్ణ పరమాత్మను వెళ్ళి బ్రతిమలాడితే అర్జునుడు ఆ అశ్వత్మ ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మశిరోనామక అస్త్ర మంత్రాన్ని తన శక్తి చేత ఏం చేశాడండి ఉపసంహరించాడు ఎప్పుడైతే ఉపసంహరించాడో తన మీద తనకే సిగ్గు కలిగింది అశ్వత్థామకు వ్యాసుని కాళ్ళ మీద పడి నేను నీతోనే నీ ఆశ్రమంలో ఉంటానయ్యా నన్ను ఉండనిస్తావా అని అడిగాడు నారదుడన్నాడు ఆయనే దుర్గంధ భూయిష్ఠుడవుతావు అని శాపం పెట్టాడు గనక ఆ దుర్గంధమేదో ఆయనకే అప్పచెప్పడానికి బ్రాహ్మడు చాలా గొప్ప ఎత్తు వేశాడు అనుకున్నాడు ఎవరు అనుకున్నది నారదుడు ఈ విషయాన్ని విన్నాడు వ్యాసుడు నా ఒక్కడికి తప్ప మిగతా అందరికీ దుర్గంధం తెలుస్తుంది అన్నాడు వాళ్ళ నోటి వెంట ఏ దొస్తు అది జరుగుతుంది కదండి ఎవరి మాట అన్నది వ్యాసుడు అంటే అహంతిత్వాయ్ నహి పశ్చేత్ అన్నాడు నా ఒక్కడికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ దుర్గంధం తెలుస్తుంది అన్నాడు కనుక ఆశ్రమంలో ఉండొచ్చు నా ఇష్టం ఇప్పుడు ఆ ఆశ్రమానికి ఇంకెవరూ రావటల్లా ఎందుకు రావట్లేదు అక్కడి నుంచి పరియోజనముల దూరం దాకా దుర్గంధం వస్తుంది ఒక వ్యాసుడికి మాత్రం తెలియదు వ్యాసుడు హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు ఎవరన్నా వచ్చి పలకరిస్తే కదా తపస్సు భంగం ఎందుకు ఉపయోగపడింది వీడి చేపనుకున్నాడు వాడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు అర్థమైందండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు పనిచేశారండి నైనా నిన్ను చెప్పుతాను అని ప్రతిజ్ఞ చేశాడు మా ధర్మరాజు కారణం ఏమంటే తన పిల్లలు ఐదుగురిని చంపిన కారణం చేత వాణ్ణి చంపితే గాని నువ్వు సింహాసనం మీద కూర్చోడానికి వీలలేదు లేదా నేను మరణించిన తర్వాత కూర్చో అని ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది నిన్ను సంహరించుదామనే వచ్చాము కానీ గురుపుత్రుడు కదా క్షమించి వదిలేశాం నిన్ను చంపడం ఏమంత పెద్ద లెక్కలో విషయం కాదు నీ తండ్రి నీకు వరణిచ్చినా చంపగలం కానీ ఎందువల్ల వదిలేసామంటే గురుపుత్రుడు గనుక వదిలేశాం ఇప్పుడు చంపిన దానితో సమానం కావాలి అంటే జాతక సహజ యోగినం రత్నంపరిలో స్థితం నీ శిరస్సు మీద ఒక రత్నం ఉన్నది ఆ రత్నాన్ని మాకు ఇచ్చేస్తే మేము తీసుకుని పెడతాం నీవు మరణించిన వారితో సమానం అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు వ్యాసుడు కూడా ఈవయ్యా అన్నాడు నారదుడు కూడా ఈవయ్యా అన్నాడు అడిగిన వారి ఎన్ని మాటలు చెప్పి అర్జునుడు ఏం మాట్లాడలా మెదలకుండా నుంచి ఉన్నాడు భీమసేనుడు అసలు మాట్లాడాల ముందు అయితే రావడానికి వచ్చాడు కానీ ఇదంతా సినిమా చూసినట్టు చూస్తున్నాడు వాడు అసలు నోరు ధరిస్తే ఒట్టు ఆ భీమసేనుడు ఈ సలహా చెప్పింది అడిగింది ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మే ఒక్కడే మాటండి తోలుబొమ్మలు ఆడించేవాడున్నాడే వాడి వేళ్లకు ధర్రాలు కట్టుకుని ఆ వెనక కూర్చుని ఆ దారాలను ఆ వేళ్లను కదుపుతూ ఉంటే ఆ దారాలు కదులుతూ ఉంటాయి ఆ దారాలు కదులుతూ ఉంటే బొమ్మలు ఆడుతూ ఉంటాయి ఇక్కడ ఆడించేవాడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఆ బొమ్మలు ఎవరయ్యా అంటే పాండవులు మనం కూడా వాళ్లలాగా వాడి వేళ్లకు కట్టబడిన బొమ్మల వయ్యామా సక్రమంగానే ఉంటాం పాండవుల వలనే అరణ్యాలకేం వెళ్ళక్కర్లా మనం దేవండి కనుక ఆ భగవంతుని ఆశ్రయించడమే గొప్పతనం పాండవులు అడగవలసినటువంటి దాన్ని ఎవరెడ్డి గారు ఇక్కడ కృష్ణ పరమాత్మ అడిగాడు ఆ అశ్వత్మత శిరస్సు పైన సహజంగా పుట్టుకతో వచ్చినటువంటి రత్నాన్ని శిరో రత్నము తీసి వారి చేతిలో పెట్టాడు భీమసేనుడు స్వీకరించాడు దాన్ని తీసుకు వెళ్ళి ధర్మరాజు చేతిలో పెట్టారు వ్యాసునితోన వ్యాసుడు ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు నారదుడు ఈ పాండవుల వెంట కృష్ణ పరమాత్మ తోలేటువంటి రథంలో కూర్చుని హస్తినాపురానికి వచ్చాడు అమ్మా స్త్రీకి ఇంత పగ ఉండరాదు తల్లి ఎవరికి బోధించింది ద్రౌపదీ దేవికి పగ వల్ల చెడిపోయేది స్త్రీ ఒక్కతే ఎట్లా చెడిపోతారో చెప్పారండి ఆవు ఎక్కువ దూరం నడిస్తే చెడిపోతుందట స్త్రీలు పగ వల్ల చెడిపోతారట పురుషుడు స్త్రీకి వశం చేత చెడిపోతాడండి వశగా పురుషహ అర్థమైందండి కనుక ఎవరెవరు ఎట్లా చెడిపోతారో నారదు వారు ఆ ద్రౌపదీ దేవికి చెప్పారు కనుక అంత పగ ఉండరాదమ్మా శాంతాన్ని వహించి ఉండాలి నీ భర్తలే అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు ఇంత కక్ష ఎందుకమ్మా అతడు చేసింది తప్పు కాదా అనేది ద్రౌపది వాదన అర్థమైందా అండి అశ్వత్థామ ఏం చేశాడండి తన కొడుకుల్ని ఒక్కడిని కూడా మిగల్చలేదు ఐదుగురిని చంపాడు భీముడు చేసింది తప్పు కదా గాంధారి కొడుకుల్ని అందరినీ చంపాడా లేదా యుద్ధంలో చంపాడు మళ్ళీ అక్కడ కూడా మనం వాదించడానికి అవకాశం వాడు యుద్ధంలో చంపాడు వాళ్ళు యుద్ధానికి వచ్చాను కనుక చంపాడు అది క్షత్రియ ధర్మం కానీ నిద్రపోతున్న పిల్లల్ని చంపాడా ఇది ఏం ధర్మం నారదుడేమన్నాడో తెలిసిన వాడు ధర్మం తప్పాడు తప్పలేదని నేనంట వాళ్ళు తప్పు చేయలేదని నేనంట చేయకూడని తప్పే చేశాడు కానీ నీవు వాడు చేశాడు కదా అదే తప్పు నువ్వు చేస్తే ఏమవుతావు గుర్రము గాడిద రెండు ఒక్కటే అవుతుంది గుర్రం గుర్రంగానే ఉండాలి గాడిద గాడిదగానే ఉండాలి వాడు చేశాడు కదా నేను అలాగే చేస్తాను అంటే ధర్మమే లోకంలో నశించిపోతుంది ఒకనొక నాటికి అందరూ చేస్తున్నారని మనం కూడా చేయటం చేతనే మన భారతీయ తత్వాన్ని కూడా మనం పోగొట్టుకుంటున్నాం ఒకప్పుడు కవిత్వం రాయాలి అంటే ఎంత ఆలోచించేవాళ్ళు అండి నాన్ కావ్యం అన్నారు ని వాడు కవిత్వం రాయలేరు కథలు రాయటం వేరు కవిత్వం రాయటం వేరు అర్థమైందంటే వచనంగా ఓ పుస్తకాన్ని తనకు తెలిసిన అనుభవాన్ని ఓ కాగితం మీద పెట్టి దాన్ని పది మందికి తెలియజేయడం ఎవరైనా చేయవచ్చు కానీ ఓ పథ్యం రాయాలంటే దానికి లెక్క ఉన్నది ఆ పద్ధతి ప్రకారం రాస్తేనే అది కవిత్వం అలా రచించేటువంటి వాడిని సృష్టికర్తతో సమానంగా చూస్తుంది ప్రపంచం అంత గొప్పవాడు వాడు అందుకనే నాన్ ఋషికి కొరితే కావ్యం ఎవరైనా ఏదైనా సరే తపస్సు చేసి రాశారా తపస్సు చెయ్యకుండా రాశారా చెప్పండి వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఎప్పుడు రచించాడండి తపస్సు అయిపోయిన తర్వాతే వ్యాసుడు భారతాన్ని రచించాడు ఎప్పుడు రాశాడండి తపస్సు చేసి రాశాడు పద్దెనిమిది పురాణాలు ఇచ్చాడు తపస్సు చేసి రాశాడు అర్థమైందండి మహానుభావులు నన్నయ్య తిక్కనాథులు కూడా తపస్సు చేసి రాశారంటే అల్లసాని పెద్దన గారు తపస్సు చేసి రాశాడు వాళ్ళు ఊరికే రాయల శ్రీనాథుడు తపస్సు చేసి రాశాడు అందుకనే వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు జరిగేవి ఏమాత్రం ఆగేవి కాదు ఆ కర్ణాటక దేశం పెడితే మంచినీళ్ళు అడిగితే ఎవ్వరూ మంచినీళ్ళు ఇవ్వలేదు ఆయనకు భోజనం అడిగితే పెట్టలేదు చిట్టేవురికి ఒక ఆవిడ పిలిచి ఆవిడ కూడా ఎవరూ పుర్రసువాసిని ఆవిడ కట్టుకునే బట్టలు ఆరేసింది అప్పట్లో ఈ అంచులు ఉండేవి కాదు తెల్లని వస్త్రాలే ఉండేవి వాళ్ళకి అదే ఆవిడ పట్టనే ఆయనకిచ్చింది పంచ కట్టుకోవడానికి మడి కట్టుకోవడానికి స్నానం చేసి వచ్చే మడి కట్టుకునే పూర్వపు రోజుల్లో అది ఆచారం ఆ విస్తరి వేసి పీట వేసి ఓ పాత్ర దాని పక్కన ఓ గ్లాసు పాత్ర ఉప రెండు పెట్టాలి ఖచ్చితంగా అర్థమైందండి అలా పెట్టి ఓ మడిబట్ట పీట మీద పెట్టడం ఒక సంప్రదాయం ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా చూసి సంప్రదాయాన్ని మీరు చూసి ఉంటారు మడిబట్ట కావాలంటే శ్రీనినాథుడికి ఏమి ఇచ్చిందండి ఆవిడ కట్టుకునే చీర ఇచ్చింది ఏముండో అది చూసిన తర్వాత వాడు నేను శ్రీనాథుడన్ ఇది కవిత్వం అంటే ఒక మనిషిని ఆలోచింపజేయాలి కాసేపు దాన్ని గురించి పరిశోధన చేయాలి ఎలా పడితే అలా చెప్పడం కాదు ప్రతి విషయాన్ని ఆధునికమని అధునాతనమని ఓ పేర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటున్నాం మన ప్రవర్తన ఏ సరి అయినదిగా మనం చెప్పుకుని ఆనందపడుతున్నాం పెద్దల కనుక వాణ్ణి చంపడంతో సమానమైన మణిని తీసుకొచ్చారు ఆ ధర్మరాజుకు అప్పగించారు ఆ ధర్మరాజు మొత్తం అందరికీ పిండ ప్రదానాలు చేస్తున్నాడండి ఆ రోజునే మొదలు పెట్టాడు ఇప్పుడు అర్థమైందండి ఏం చేస్తున్నాడు చెప్పండి పెండ ప్రధానాలు ఎవరెవరైతే చచ్చారో ఎవరెవరైతే తన వంశం వాళ్ళు వాళ్ళందరికీ పిండ ప్రధానాలు పెడుతున్నాడు గౌమ్యుల వారు ప్రతిస్తున్నారు ఆ గంగ ఒడ్డున కూర్చుని అరవయో ముప్పయో యాభయో నలభయో పిండాలు చేయడానికే అశో ఇష్యో అంటూ ఏడుస్తున్నాం మనం ఏ గయో ప్రయాగో పెడితే అవునా ఎంత మందికి పెట్టాలండి ధర్మరాజు ఆలోచించండి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకు పిండ ప్రదానం చేస్తుంటే కుంతిదేవి అక్కడికి వచ్చిందండి నాయన కర్ణునకు కూడా నీవే పిండ ప్రధానము చేయవయ్యా అమ్మా సూతునకు నేను పిండ ప్రదానం చేయటం ఏమిటి దుఃఖం పెళ్లికి వచ్చింది కుంతిదేవికి కొడుకు వద్ద కూర్చుని ఆ ధర్మనందరుని తన ఒడిలోకి తీసుకుని అంత పెద్దవాణ్ణి కళ్ళ నీళ్లు కొంగున ఒత్తుకును కర్ణుడు కూడా నా కుమారుడే ధర్మరాజుకు గుండె ఆగినంత పని మతి చెలించినంత పని అయింది చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు చెప్పింది రహస్యం మొత్తం కన్యగా ఉన్నప్పుడే సూర్య భగవానుడి వరప్రసాదమైన పిల్లవాణ్ణి వివాహం కాకుండా పిల్లవాడు ఎలా కలిగాడు అనే లోకం అంటుంది కనుక లోకానికి భయపడి ఆ పశువాణ్ణి పెట్టెలో ఉంచి నదీ సంగమంలో వదిలేశానయ్యా రాధాదేవి సూత వంశంలో పుట్టిన రాతాదేవి ఆ పిల్లవాడిని దరిచెర్చి పెంచింది సహజ కవచ కుండలాలు కలిగినటువంటి వాడు వాడు నా పిల్లవాడు నీ తండ్రి అయినటువంటి పాండు రాజుకు కొడుక్కి అవుతాడు ఎందుకంటే నాకు కొడుకు కనుక అతడు క్షత్రియ వంశ సంజాతుడే కాని సూత వంశ సంజాతుడు కాదయ్యా కనుక నా మాట విని అతనికి కూడా పిండ ప్రధానం చేయమన్నది పిండ ప్రధానం చేశాడా హీవలకు వచ్చాడండి ధర్మరాజు ఇప్పుడు ధర్మరాజు కాడు అతడి మనస్సులో కేవలం ఉన్నది ఒక్క దుఃఖం ఒక్కటే తప్ప ఇంకా ఏదీ లేదు ధర్మము లేదు సత్యము లేదు ఏదీ లేదు అతని లోపల ఆవరించి ఉన్నది ఏమిటయ్యా అంటే పెను దుఃఖము అన్నారు చాలా పెద్ద దుఃఖం సరిగద ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తండ్రి ఈ రాజ్యాన్ని నేను పరిపాలింపబోవటం లేదు పరిపాలన చేసేటువంటి హక్కు నాకు లేదు నాకన్నా నా తల్లికి ముందు పుట్టినటువంటి అగ్రజుడైన అన్నగారిని చంపుకున్నటువంటి గుణహీనుడను అన్నాడండి హీనుడను అలా ఏ హీనుడ గుణహీనుడను కనుక రాజ్య పరిపాలన చేసే అర్హత నాకు లేదు నా వద్దకు వచ్చినటువంటి అర్జునుణ్ణి కర్ణుణ్ణి చంపకుండా ఎందుకు వచ్చావు అని అనకూడని మాటలు మాట్లాడా అతని మరణమే నా హృదయంలో నిలిచిపోయింది కానీ వాటి రోజున కర్ణుడు నాకు అగ్రజుడు అని తెలిసిన తరువాత నేను ఎంత పాపం చేశాను అనేటువంటిది తెలుసుకునే నా పట్ల నాకే అసహ్యం జుగుప్స ఇవన్నీ కలుగుతున్నాయి కనుక నేను రాజ్య అభిషిక్తుని అయ్యేటువంటి అవకాశం ఈ రాజ్యాన్ని మీరే పరిపాలిస్తారో ఎవరికైనా అప్పగిస్తారో నాకు తెలియదు నేనైతే అరణ్యాలకు వెళ్ళిపోతున్నా నన్ను అనుసరించిన తమ్ములైన మిగిలిన నలుగురు వస్తారో లేదో నాకు తెలియదు నా అభిప్రాయం మాత్రం నేను చెప్పానన్నారు క్రిస్త పరమాత్మ కలిగి సమస్య ఏది వచ్చినా వచ్చేది వాళ్ళ ఆ పాండవుల దగ్గరికి క్రిస్త పరమాత్మ నువ్వు తెలిసి చేశావా తెలియక చేసావా ఒకటే ప్రశ్న అడిగాడ చంపే నాటికి అతడు అన్న అన్న సంగతి నాకు తెలియదు సచిన తరువాత నీకు అన్న కాడు కృష్ణ పరమాత్మ అన్న మాట సావక ముందు అన్న అన్న సంగతి నీకు తెలియదు వాడు మరణించాడు గనుక నీకు అన్న కాదు ఇది ఏం ధర్మం అయ్యా అవునయ్యా మరణించిన తర్వాత వాడెవరు ఎవరు ఏమండి మనం ఏం చెప్పాము ఘటపట న్యాయం గుర్తుందా లేదా కుండ పగిలితే ఈ గాలి ఎక్కడికి వెళ్ళింది ఈ శరీరం అనే కుండ పగిలితే లోపల ఉన్నది ఏమైంది పరమాత్మలు ఇప్పుడు వాడెవరితో సమానము పరమాత్మతో సమానం నీ అన్నగా ఈ పెండ పురాలు అన్నీ పెట్టింది ఎందుకోసం అనుకుంటున్నావు వాళ్ళు వచ్చి భోజనం చేస్తారనా ఏమండి ఒకవేళ వాళ్ళు నిజంగానే వస్తే ఈ కొడుకు అసలు ఉంటాడా చెప్పండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దింపుడు కళ్ళాశని మధ్య మధ్యలో దింపు దారయ మూడు సార్లు దింపి ఆ చెవులో నారాయణ నారాయణ అని తొడగొట్టుకుంటూ నాన్న నాన్న అని పిలువు అని బ్రాహ్మడు చెబుతూ ఉంటాడు ఒకవాడు వీడు నాన్న అనగానే వాడు ఆ సప్తగట్ల సవారీ మీద లేచి కూర్చున్నాడు అనుకోండి ఈ మోసే నలుగురు ముందు కుట్ర పట్టుకున్నవాళ్ళు వీళ్ళంతా ఏమవుతారు పలుగు పెడతారు ఒక్కడు అక్కడ అవునా కాదా కనుక ఎవ్వరు వెళ్ళిన తర్వాత ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు చనిపోయిన తరువాత వాడు నీకు అన్న కాదు బతికుండగా వాడు అన్న అన్న సంగతి నీకు తెలియదు కనుక దాన్ని గురించి ఆలోచించడం ధర్మం కాదు ఇది ఏ ధర్మము నువ్వు చెప్పు నేను వెళ్తా అన్నాడు కృష్ణపరమ రాజు లేకపోతే రాజ్యం అరాజకం అవుతుంది ధర్మాన్ని అనుసరించే నీకు చెబుతున్నా నీవు సింహాసనం పైన కూర్చోవలసిందే పట్టాభిషేకం జరగవలసిందే ఇది నా ఆజ్ఞగా చెబుతున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ దౌమ్యుల వారిని పిలిపించారు తనకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా ఆ అతని చేత ృహస్పతి ధృవంత ఇంద్రశా ధ్రువం మంత్రం చెప్పించారు కిరీటం పెట్టారు రాజదండాన్ని ఇచ్చారు ఇప్పుడు ఏం జరిగిందండి మాట్లాడలేమండి ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది ధర్మరాజు ధృతరాశ్రుని వద్దకు వచ్చి నమస్కారం చేసి తండ్రి రాజ్య పట్టాభిషిత్తు అయ్యానే గాని రాజ్యవంతాన్నిదే పరిపాలన నేను చేస్తా సింహాసనం మీద నువ్వు కూర్చో అని చెప్పాడండి కృష్ణ పరమాత్మ మరల దగ్గరికి వచ్చి నీ తండ్రి చేసిన తప్పు ఇదే నువ్వు అదే తప్పు చేస్తున్నావు అన్నాడు ధృతరాష్ట్రుడు అన్నాడు కృష్ణయ్యా ఇప్పుడు ఆ ధర్మానందనుడు నాకు అప్పచెప్పినా నేను పరిపాలించే స్థితిలో లేనయ్యా నీవు భయపడక అన్నాడు ఎవరన్నది ప్రజలంతా పుష్పవృష్టి కురిపించారు దేవతలు కూడా ధర్మరాజు పైన పుష్ప వృష్టి కురిపించారు రేపటి నుంచి శాంతి పర్వాన్ని మీకు అందిస్తానన్నాడు రేపు కాదు సాయంకాలం నుంచి అన్నాడు ఎవరు వ్యాసభగవానుడు అని మనవి చేస్తూ స్వస్తి పరిపాయయంతం న్యాయ మా గోబ్రాహ్మణే శుభమస్ ్రాహ్మణుత్రిణి పౌత్రిణ అధునాస్